స్తోత్రం ప్రభా న ప్రభా నీ బాలంలో వీల స్తోత్రాలు దేవాయశ్ మా ప్రభ మధ్యాహ్న సమయంలో దేవాయస్మ ప్రభా ఇక చిన్న మంద దేవాయస్మ ప్రభ మేము కూడిన మా ప్రభ దేవాయస్మ ప్రభావ పరిశుధాత్మ శక్తి చేత వాక్యము పాఠాలు ప్రతి ఒక్క సంపూర్ణంగా మేము దేవాయసింహ ప్రభ నిలిచి ఉండాల మా ప్రభ పూర్ణ శక్తితో పూర్ణ బలంతో దేవాయశమా నేను గనపరిచే భాగ్యం మాకు దయచేయండి మా ప్రభావ ప్రతి ఒక్క చేసుక్రీస్తు గద్దించాడు మా ప్రభావ ఇంక మండలం మాపైన కుమ్మరించాడు మా ప్రభావ ప్రతి ఒక్క ఫ్యామిలీని దేవాయస్మరు నీకు అస్థానతో లేవనైతే మా ప్రభావ ఈ రోజు బతుకున్నామంటే దేవాయస్మర నీకు కృప చేతునే మా ప్రభావ ఎంతో దేవాయస్మర ఎంతకాల దినంలో దేవా ఎన్నో శ్రమలు ఎంతో మంది చనిపోతారు మా ప్రభావ కానీ దేవాయస్మ ఫ్యామిలీ అందరినీ సజ్జనలోంచి దేవా ఇంతవరకు తీసుకొని వచ్చిన దాన్ని బట్టి దేవా దీన లేవనే ప్రతి ఒక్క మీరే సాయం త్వరగా రాబోతుంది అంతే ఆమెన్ ప్రెసిడీపము ఏ సయ్యా నీవు వెలిగించినావు సుడి గాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై దేదీప్యమానమై నారుదయ కోవెలపై దీపాలతోరణమై ఆరని దీపమై తే దిప్యమానమై నృదయ కోవెలపై తూపాలతోరణమై చేశావు పండుగ వెలిగావు నిండుగా చేశావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము ఏ సయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివాణలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మర మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల నా సేద తీర్చుచున్నది మారని నీ కృపా నను వీడనన్నది మర్మల బడిలో సేదీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము ఏ సయ్యా వెలిగించినావు జడి గాలిలో నైనా జడివాణలో నైనా పోదులే నీవు వెలిగించిన నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము అధిపతి వై ఆగ ఆల సైన్యము అధిపతి వై वर्जिन आई जंग काबरीगा नादीपनिहु एतई तालीबु सिना दिना खोसिना दीना మరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆ దీపము నీవు గాలిలో jadi vanalani na nu veliginchina deepamu niu veliginchina deepamu hallelujah thanks hallelujah థ్యాంక్ యూ బ్రదర్ రవి బ్రదర్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ నా వాయిస్ అందరికీ క్లారిటీగా ఇనిపిస్తుంది నా వాయిస్ వినిపిస్తుందా బ్రదర్ హలో కొద్దిగా ఇక్కడ ప్రాబ్లం ఉంది నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కొద్దిగా అట్లా అని ఓకే ఓకే బ్రదర్ మనం వాక్యంకి వెళ్ళే ముందు చిన్నగా ప్రార్థన చేసుకుందాం బ్రదర్ హలో లుయా అబ్రామి కొబ్బల దేవా నీకే వందనాల ప్రభ మేము వాక్యం చెప్తుండగా మా సొంత తలంపు తీసివేయండి కీవలం నీ తలంపు ప్రకారం మేము నీ తలంపు ప్రకారం వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి మనం అదేవిధంగా స్వానం చెప్తున్న వాక్య మిత్రుల జీవితాల్లో విశ్వాసాన్ని బలపడిచేటట్టు నువ్వు గొప్పకారం జరిగించమని ఏసుక్రీస్తున్నాం ప్రాడుస్తున్నాం తరీ ఆ మెయిన్ హెలూ అందరూ కూడా సారీ ఏషయా ముప్పై మొదటి మొదటి వచనము 38. ఎయిట్ ఆ పప్పన్న ఏ అధ్యాయం చెప్పండి నేను చదువుతాను ఏషయా ముప్పై ఎనిమిది గ్రంథము ముప్పై ఎనిమిదా మొదటి ముప్పై అధ్యాయము మొదటి వచనం ముప్పై ఐదా ముప్పై సారీ ముప్పై ఎనిమిది థర్టీ ఎయిట్ మొదటి చదవమంటారన్నా చదవండి బ్రదర్ కొద్దిగా నిదానంగా చదవండి ఏషియా చాలా పెద్ద రాజు అనమాట ఇతను చాలా పెద్ద రాజు అనమాట అయితే ఇక్కడ దేవుడు సారీ ఏషయా పెద్ద ప్రవక్త అయితే హిచ్కే చాలా పెద్ద రాజు అనమాట అయితే ఏషయా ద్వారా దేవుడు మాట్లాడి ఒక హిచ్కేకు ఒక వర్తమానం పంపిస్తు ఒక ప్రవక్త ద్వారా ఒక ప పంపిస్తున్నాడు ఒకసారి చదవండి బ్రదర్ కంటిన్యూ చేయండి అదే ఆపణ బ్రదర్ ఇక్కడ ఏషియా ఏషయా మాట్లాడుతున్నాయి ప్రభు ఏషియాకి చెప్పడం వల్ల ఏషయపై ప్రభు యొక్క యోగా వాక్ సెలవిచ్చింది అంటే హిచికయ రాజుతోని ఏషయ ఏమంటుండంటే నువ్వు చనిపోతున్నావు నువ్వు ఇల్లు చెక్కబెట్టుకో అతడు తన ముఖము ఇక్కడ ఏమంటుండంటే నువ్వు చెక్ చనిపోతున్నావు నీవు నీ ఇల్లుని చెక్కబెట్టుకోనుమని యోహవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఆ దినములలో హిచికియా మరణకరమైన రోగము కలగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన ఏషయ అతని ఎద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుకా నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకోనుమని యుహోవా శిలవిచ్చి చున్నాడని చెప్పగా అంటే ఏశక ఏసు చెప్పిండంట నువ్వు వెళ్ళి ఇచ్చుకేతం చెప్పు అతను చనిపోతున్నాడు అతని ఇల్లు చెక్కబెట్టుకోమని చెప్తున్నా ఇల్లు అంటే మన హృదయం మన హృదయంలో ఎలాంటి పాపము ఎలాంటి డాగు ఎలాంటి మచ్చ ఉండద్దు ఎప్పుడైతే నీ హృదయం దేవుడికి నువ్వు సమర్పించుకుంటావో ను దేవుని సమర్పించుకొని దేవుని చిత్తాంతంగా ఉంటావో ఎప్పుడైతే పాపక్షమ నిమిత్తము దేవుని అనుసారంగా జీవిస్తావో దేవుడి నీకు తోడుంటాడంట అయితే రెండో ప్రశ్న చదవండి బ్రదర్ ఓకే బ్రదర్ తనను గోడ తట్టు త్రిప్పుకొని సత్యము నడుచుకుంటాను అదే ఇక్కడ మూడో వచనం ఏమంటుందంటే యుహోవా దగ్గర ఇచికి అనంట కన్నీటి ప్రార్థన చేస్తున్నట ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థనలో ఎంత పవర్ ఉంది దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే దానికి ఎంత పవర్ వస్తుంది చూడండి ఒక రాజు చనిపోతున్నాడు ఆయన కన్నీటి ప్రార్థన చేసినట్ట చాలా పెద్ద రాజు ఇజిక రాజు చాలా పెద్ద రాజు అయితే కన్నీటి ప్రార్థన చేయడం వల్ల అక్కడ ఏం తిరుగుతుందో చూడండి చదవండి బ్రదర్ నాలుగో వచనం చదవండి అయితే అక్కడ ఎజుకే ప్రార్థన చేసే దేవుడు ఏమంటుంది తెలుసా నీకు అన్నిటి ప్రార్థన నేను విన్నాను నీ ప్రార్థన విని నేను జాలి కలుగుతున్నాను అంటున్నట అయితే ఆరో వర్షంలో ఏమంటుండంటే ఇక పదిహేను సంవత్సరములు ఆయుష్ను నీకిచ్చేదను అది ఎలుయా ఒకటే రోజు ప్రార్థన ద్వారా దేవుడు అనకి విచిత్రమైన కార్యం చేస్తున్నట ఎవరికి హిచ్కి రాజుకి హిచియా యుదు అనమాట ఒకటే ప్రార్థన ఒకటే రోజు ప్రార్థన ద్వారా దేవుడు అనకి కార్యం చేసిండు ఏం చేసిండు ఆయన కన్నిటితో ప్రార్థన చేయడం వల్ల ఇక పదిహేను సంవత్సరములు ఆయుషుము నీకిచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడొచ్చు నిన్నును ఈ పట్టణమును అశురు చేతిలో పడకుండా వినిపించేదను అని అంటున్నానమాట ఇక్కడ చూడండి అతను ఒకటే రోజు ప్రార్థన చేయడం వల్ల దేవుడు అతను ప్రార్థన విన్నాడు సరే ఆయన ప్రార్థన దేవుడు ఎందుకు విమ్మన్నాడు అనుకుందాం ఎందుకంటే ఇజికే రాజు దేవుని దృష్టిలో యథార్థవంతుడు చాలా యథార్థవంతిగా జీవించాడు దేవుని సన్నిధిలో దేవుని అనుసారంగా జీవించాడు జీవించడం వల్ల యుద్ధాలలో గెలవడము ఆ దేశానికి పేరు రావడము దేవుడు ఇవన్నీ ఆయన ఇష్టానుసరంగా జీవించింది కాబట్టి దేవుడు ఏం చేసినానికి తక్షణమే విముక్తి ఇచ్చిండు తక్షణమే అనకున్న రోగాన్ని తీసేసిండు తక్షణమే ఆయనకు ఆయుషుని పెంచాడు పదిహేను సంవత్సరాల ఆయుషుని పెంచి మళ్ళీ ఏముంటుండంటే మళ్ళా ఎన్ని యుద్ధాలు చేస్తావో నేను వాటితో నీకు విజయం ఇస్తా మన్న ఎన్ని యుద్ధాలు చేస్తావో నీకు అందులో విజయం ఇస్తా అంటే చూడండి ఇజ్కే రాజు ఒక రాజయ్య ఉండి తనకి ఎలాంటి గర్వం లేదు తనకి ఎలాంటి స్వార్థం లేదు దేవుళ్ళ మనసుగా అనుకున్నాను అనమాట దేవుళ్ళ లాంటి మనసు హిచికే రాజుకు ఉండేదనమాట ఆయన జీవితంలో ప్రార్థన జీవితం కేవలం ప్రార్థన ప్రార్థన ప్రార్థన అందులోచే దేవుడు అతనికి ఎన్నెన్నో యుద్ధాలతోని ఎన్నెన్నో దానితో గెలిపించి ఒక పేరు తీసుకొచ్చి చాలా గొప్ప దేవుడు అనమాట మన దేవుడు ఎవరితోని అతన్ని కాపాడుతూ అంటున్నాను ఇక్కడ చూడండి ఆరో వచ్చినా చదవండి బ్రదర్ మరియు ఈ పట్టణమును నేను కాపాడుతు నిన్నును ఈ పట్టణము పరిశుభ్ర చేతిలో పడగకుండా విడిపించేదను ఎక్కువగా మాత్రం నెరవేర్చున్నట్టు ఇది ఎక్కువ ఎక్కువ వలన కలిగిన ఆపండి బ్రదర్ చూడండి అశ్వర రాజులతోని దేవుడు అశ్వరులతోనంటే దేవుడు ఇతన్ని కాపాడుతామిస్తున్నాడు ఇంత చిన్న ప్రార్థనకి ఏదో ఇచ్చేసి దేవుడు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చేసిడు కదా కానీ మన జీవితంలో మనం ఏదైనా అయితే కన్నీటి ప్రార్థన చేయము ప్రార్థన చేస్తామేమో కానీ దానిలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అపనమ్మకమయ్యగా చేస్తుంటాం అనమాట ఎందుకు ఈ వాక్యం ఎందుకు సెలివిస్తుందంటే ఆత్మీయంగా ఏమాలోచించాలంటే మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని నష్టాల్లో ఉన్నా దేవుడు మీ ప్రార్థన విని మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు అనమాట మన దేవునికి సమస్తము సాధ్యము అసాధ్యం చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలనుకుంటున్నా నా సాక్ష్యం ఏంటంటే ఓకే నా చిన్న సాక్ష్యం పంచాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ వాక్యం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో ఒక కార్యం జరిగింది కేవలం ప్రార్థన ద్వారా అందులోంచి దేవుడు నాకు ఈ వాక్యంతో ఈరోజు మాట్లాడాడు నా సాక్ష్యం ఏంటంటే నేను దాదాపు ఒక టూ డేస్ త్రీ డేస్ కింద ఒక సిస్టమ్ డెలివరీ చేశామనమాట ఎప్పుడు మండే రోజు డెలివరీ చేశాం సారీ మండే రోజే డెలివరీ చేశాను ఈ మంత్ నాకు గుర్తుకొస్తే డేటు నేను డెలివరీ చేసిన మరుసటి రోజు నుండి లాక్డౌన్ స్టార్ట్ అయింది నేనేమో ఈరోజు డెలివరీ చేసి రేపు ఫ్రిడ్జ్ చేయాలా అతను నాకు డబ్బులు ఇస్తాడు దాదాపు నలభై వేల దాకా ఇవ్వాలి అతను నాకు మరుసటి రోజు లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది అతను ఫోన్ చేస్తే ఏం కాదు బాబు లాక్డౌన్ అయినా కానీ నువ్వు ఫిట్ చేసే సిస్టము అప్పుడే నీ డబ్బులు తీసుకెళ్ళు నీ డబ్బులు ఎక్కడ బొవ్వడు నేను ఎలాంటి నీకు ఆర్డర్ క్యాన్సల్ చేయను నీకు రానుపోను నీకు నష్టం నేను నీకు నష్టపరిచాను నీకు లాక్డౌన్ తర్వాతనే నువ్వు వచ్చి చేసుకో అన్నాడు అమ్మ దేవుడు కార్యం చేసినాను అనుకోవాలని ప్రార్థన చేస్తూనే ఉన్నా తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ కింద నాకు కాల్ చేసి లేదు లేదు నాకు సిస్టమ్ రేపే ఫిట్ చేయాలా నువ్వేం చేస్తావు నాకు తెలియదు రేపు ఫిట్టింగ్ అయిపోవాలా అంటుండు అయ్యో సార్ లాక్డౌన్ ఉంది సార్ సిస్టమ్ ఫిట్ చేయాలంటే దాదాపు నాకు రెండు గంటలు పడుతుంది నేను ఎట్లా ఫిట్ చేయాలో చెప్పంటున్నాడు నాకు తెలియదు నువ్వు ఎట్లా పొద్దున్న వచ్చి చేసుకుంటుడు అయితే ఇది ఎక్కడ సైట్ ఎక్కడంటే తుక్కు కూడా దాటాలన్నమాట ఇది తుక్కు కూడా దాకితే మనకి కందుకోని ఒక ఊరు వస్తుంది దాదాపు మా ఇంటి నుండి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ ఫైవ్ అంటే రానుబోను తొంభై కిలోమీటర్లు ఒక మనిషి పొద్దున ఆరు గంటలకు లేసి నలభై కిలోమీటర్లు పొయ్యి రెండు గంటలు పని చేసుకొని మళ్ళీ సిటీకి రావడము అది కానిపని కదా మళ్ళీ మా టెక్నీషియన్ ఫోన్ చేస్తే వాళ్ళంటారు లేదు లేదు నేను రాను సార్ నాతోను కాదు నాతోను కుదరదు అంటుండు లేదు లేదు నువ్వు జై రావాలంటే నేను ఒక్కసారి మా ఇంట్లో కనుక్కుంటాను కనుక్కొని నీకు చెప్తాను నేను ప్రార్థన చేస్తున్న దేవా నీ చిత్తమే నీకు సమస్తం సాధ్యం నీకు అసాధ్యం అంటే ఏది లేదు కానీ భయమవుతుంది అరే ఎట్లా సిక్స్ ఓ క్లాక్ పోయి అంత తొందర పని చేసుకొని మళ్ళీ నేను రావాలంటే కష్టమవుతుంది కదా అని మళ్ళీ నా టెక్నీషియన్ ఫోన్ చేసి సార్ మీరు నన్ను ఇంటి నుండి దింపించి ఇంటి నుండి ఎక్కించుకొని మళ్ళీ పనైన తర్వాత నన్ను మళ్ళీ మీరు ఇంట్లోనే దింపాలా అట్లయితే నేను వస్తా లేకుంటే నేను రాను అంటుండు అది తర్వాత ఏమన్నా తర్వాత అనుకున్నారే వీడేంది ఇట్లా అతను ఉండేది ఉప్పలు ఉప్పల్కి వెళ్ళి వాన్ని ఎక్కిపించుకొని పని చేయించుకొని మళ్ళీ వాళ్ళని ఇంటికాడ దింపి మళ్ళీ ఇంటికి రావాలంటే కష్టం కదా వీడికి ఏం పోనికి నా దాదాపు హాఫ్ అవర్ పెడతాను నాకు హాఫ్ అవర్ వాన్ని ఎక్కించుకొని మళ్ళీ ఉప్పల నుండి నేను తుక్కు పోవాలంటే కనీసం నాకు గంట పడుతుంది గంట నలభై పోనీకి గంట నలభై రానికి ఏం టైం మిగిలింది నేను అంత సిస్టమ్ ఎట్లా ఫిట్ చేయాలా ఆ ఏం చేసినా కళ్ళు మూసుకొని బాగా ప్రార్థన చేసుకున్నా దేవా సమస్తం నీకు తెలిసే సుప్రభ నువ్వే చూసుకో నేను వెళ్తున్నా అనేసి ఏం చేసినా పొద్దున్న ఐదు గంటలకు లేచినా ప్రార్థన చేసుకున్నా బండి తీసిన స్టార్ట్ చేసిన విచిత్రం ఏంటంటే నేను పదిహేను నిమిషాలు ఉప్పెళ్ళనే ఉన్నా నాకే నేను అంత స్పీడ్ నేను స్పీడ్ పోలే అట్లా వెళ్ళిపోయినా ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఉన్నా బాబులు ఎక్కించుకున్నా మళ్ళీ నేను కరెక్ట్ సిక్స్ 630 థర్టీ సిక్స్ థర్టీ టు సిక్స్ థర్టీ ఫైవ్ లోపట నేను ఆ ఊరికి వెళ్ళిపోయినా అది లుయ్యా సిక్స్ థర్టీ టు సిక్స్ థర్టీ ఫైవ్ లోపల నేను ఆ ఊరికి వెళ్ళిపోయినా దేవుడు గొప్ప దేవుడు నాకు అసలు మా టెక్నిషియన్ అంటూ అన్నా నువ్వు ఎట్లా పోయినా అన్నా ఇంత తొందరగా ఎట్లా వచ్చినామన్నా నలభై ఐదు కిలోమీటర్లు అంటాడు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ కల సైట్కి వెళ్ళిపోయినాము అక్కడికి వెళ్ళి మీద మొత్తం సైట్ చూసుకొని డిజైన్ చేసేసరికి మాకు సెవెన్ అయింది టకా ట సిస్టమ్స్ అంతా మీది ఎట్లా అంటే తాళ్లతో మీది గుంజాలన్నమాట మా సిస్టమ్ చాలా పెద్దగా ఉంటుంది మాది సోలార్ది ఇది చేతిలో పట్టుకొని మెట్ల మీదకొని పోలేము తాళ్లతోనే మీది గుంజాలా అయితే అక్కడ వాచ్మెన్ ఉన్నాడు వాచ్మెన్ ఆ ఓనర్ ఏమన్నా నేను నీకు ముగ్గురు లేబర్లని ఇస్తున్నాడు కానీ ఇంకా ఓనర్ రాలేదు లేబర్లు రాలేదు పని తొందరగా అయిపోవాలి ఏడు అవుతుంది అప్పటికే ఏడు పదవుతుంది ప్రార్థన చేసిన తర్వాత వాచ్మెన్ వచ్చిండు హెల్ప్ చేయడానికి ఆ వాచ్మెన్ వచ్చిన తర్వాత నేను ఏమన్నా మేము తాడు కట్టి పైన గుంజుతాము నువ్వు కేవలం నీ చేతులతో పట్టుకొని తాళని లేపు అన్నా ఆ మాటకు వాచ్మెన్ ఏమంటుండే సార్ పైన దయ్యం ఉంటుంది నాకు తెలియదు అని అంటుండు అదే లూయ్యా అదే లూయా పైన దయ్యం ఉంటుంది నాకు తెలియదు అంటుండు నేనన్నా ఇదేంది ఏదో పైన ఏదో వర్షం పడుతుందో పైన సారు ఏదో అంటారు కానీ ఇదేంది ఇవి డైరెక్ట్ దయ్యం ఉంటుంది అంటున్నా అయ్యప్పుడు ఈ సిస్టమ్ గుంజినాను అనుకో ఆ దయ్యం వచ్చి వెనక కాదర్ పట్టుకుంటుంది సార్ వెనకలకైనా వచ్చి కొడతుంది సార్ ఈ సైట్లో ఆల్రెడీ ముగ్గురు వాచ్మెన్ ఉన్నారు వాళ్ళు పని బంద్ చేసి వెళ్ళిపోయారు కానీ సార్ నన్ను పెట్టిండు మళ్ళీ వింటున్న వాళ్ళ ధైర్యంగా అంటే నేను దినమంతా పనిచేసి శ్రీకడ పడకముందే ఇంటికి వెళ్ళిపోతాను సార్ మళ్ళీ దయ్యం ఉన్న సంగం నీకెట్లా తెలుస్తున్నా అంటే ఒకసారి నేను ఆరు బట్టలు ఆరణికి వెళ్తే నన్ను వెనుకలకేం కొట్టింది అన్నాడు అయ్యా ఇదేంది ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ పైకి వెళ్ళి బాగా ప్రార్థన చేసినా వర్షిప్ చేసిన దేవా నేను సిస్టమ్ గాదిలో గుంజాల తాళ్ళు వేసుకొని కాబట్టి ఆ దయ్యం వచ్చి ఏదో కొడుతుంది చేస్తుంది వీడు అంటున్నాడు కానీ ఏసుక్రీస్తు నామంలో ఏ దయ్యం రాదు ఎందుకంటే నా దగ్గర నువ్వు ఉన్న వేసు ప్రభా ఈ సృష్టిని సృష్టించిన సృష్టి కర్తవి నిన్ను చూసి అన్ని దయ్యాలు భయపడతాయి సుప్రభ ఇది ఇక్కడ నేను కాలు పెట్టినా ఇంతవరకు నాలుగు ఇక్కడ కాలు పెట్టలేదు ఉండొచ్చు నేను నేను నిజమైన దేవుని నమ్ముకున్న బిడ్డ ఇక్కడ కాలు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు మేస్త్రిలు లేబర్లు సున్న మేసలేలు టైల్స్ అంతమంది చేసిరు కానీ వాళ్ళు అన్ని ఉండొచ్చు నేను గర్వంగా చెప్తలేను నేను ఇక్కడ కాలు పెడుతున్న నేను ఇక్కడ ఇక్కడ నేను పని చేసి పోవాలా వాడు ఏమంటాడంటే గంట కన్నా ఇక్కడ పైన ఎవరు ఉన్నారు అనుకోండి అన్న అది ఏదో ఒకటి చేస్తుంది మీ పని కానీ ఎంతసేపు పడుతున్నాడు నా పని కానీ దాదాపు రెండు గంటలు పడుతుంది రా అన్న మీ ఇష్టం అన్నా అంటుడు అది ఎ టైంలో ఎంత భయం అవుతుంది మీరే చెప్పండి ఒక మనిషి వచ్చి కొడుతుండు అంటే భయపడలేము ఒక మనిషి వచ్చి తిడతాడు అంటే భయపడలేము మీరు తొందరగా వెళ్ళిపోండి పోలీసు వాళ్ళు వస్తారంటే భయం ఉండదు కానీ ఒక దయ్యం వస్తుంది ఈ టైమింగ్లో మీరు చేసి వెళ్ళిపోవాలంటే నాకు తెలిసి మత్తమ మన జీవితంలో భయం అంటే ఇదేనే ఒక దయ్యం వస్తుంది గంట సేపట్లో చేసి వెళ్ళిపోండి అంటున్నాడు నేను బాగా ప్రార్థన చేసుకున్నా మా టెక్నీషియన్ భయపడుతున్నాడు నీకు ఏం కాదు నేను ఉన్నా నువ్వేం భయపడకు అన్నా ఇవ్వని వచ్చి కొడితే చేస్తే నువ్వు ఉంటావన్నా దయ్యం వస్తే నువ్వేం చేస్తావన్నా అంటున్నాడు అది అది నేను బాగా ప్రార్థన చేసుకొని మీదికి వెళ్ళి తొందర తొందరగా మీదికి వెళ్ళి తాళ్ళతో మీది గుంజుతున్నాం అన్ని గుంజేస్తున్నాం దేవుని దేవాలి అది ఏం కాలే ఒక్కటే ఒక టైంకి ఉంది అది గుంజాల ఈ లిఫ్ట్ ఆన్ చేయొద్దు ఈ లిఫ్ట్ ఆన్ చేస్తే మధ్యాహ్నం ఆగిపోతుంది అని అంటున్నాడు నాకు ఏం కాదు నాకు దేవుడు నేను చెప్పి ప్రార్థన చేసి ఆ లిఫ్ట్లో ట్యాంక్ వేసి లిఫ్ట్లో ట్యాంక్ వేసి టెక్నీషియన్ దాదాపు ఆ లిఫ్ట్ వెయిట్ తక్కువ అనమాట అందులో నేను ఎక్కలేదు ఆ లిఫ్ట్ ఫస్ట్ టెక్నీషియన్ పంపిస్తా భాషల్లో మీద ఆగడుతుంటే అది స్ట్రేట్గా మీదికి వెళ్ళి ఆగిపోయింది మేము అన్ని ట్యాంకులు తీసుకున్నాం అనమాట థర్డ్ ఫ్లోర్కి వెళ్ళింది ఆగింది ఎక్కడ ఎక్కడ స్టక్ కాలే మాకు ఎక్కడ ప్రమాదం కాలే నేను కూడా అదే లిఫ్ట్లో వెళ్ళిందను మీరు మీరు చెప్తే నమ్మరు మా సిస్టమ్ ఫిట్ చేయడానికి దాదాపు రెండు గంటలకు పడుతుంది అనమాట మేము ఎయిట్ థర్టీకి వెళ్ళా సిస్టమ్ ఫిట్ చేసినాం అసలు మా టెక్నీషియన్ కూడా అన్నా ఇంత ఫాస్ట్గా ఎట్లయిపోయిందన్నా మేము నలుగుర మనుషులు ఉన్నా పని చేయము ఇంత ఫాస్ట్ గట్లయిపోయింది మనం ఇద్దరం మీదది ఉన్నాము అంటే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మేము ఇద్దరం లేము అక్కడ నాతో పాటు నా దేవుడు ఉన్నాడు హలేలుయా హలేలుయా నాతో పాటు నా నాకు తొందర తొందర పని చేసుకొని అవుతుంది నైన్ అవుతుంది నైన్ క్లాక్ అతన్ని కూర్చోబెట్టుకొని కరెక్ట్ ఉప్పటికి వచ్చేసరికి అయిపోయింది ప్రార్థన చేసిన దేవా నవేకారం చేయి నైన్ ఫిఫ్టీ గొప్పకి వచ్చేసినా అని నువ్వు వెళ్ళిపోన్నా నేను ఇక్కడికి మా అల్లుంటి ఫోన్ చేసి బయట తెప్పించుకొని వెళ్ళిపోతాను నువ్వు దూరం వెళ్ళాలాగా అన్నాడు నైన్ నుండి మా ఇంటి దాదాపు హాఫ్ అవర్ అనమాట హాఫ్ అవర్ అంటే టెన్ ట్వంటీ టెన్ థర్టీ అవుతుంది ఇక నేను దాదాపు వేస్ట్ దగ్గరికి వచ్చేసినా ప్రార్థన చేసుకుంటూ ఒక పోలీస్ ఆయన వచ్చి బాబుని ఇట్లా ఆపీడు ఆపేయగా నేను మెల్లమెల్లమెల్లకొస్తున్నా ఆపు ఇక్కడనే ఆపు ఇక్కడనే ఆపన్నాడు మళ్ళీ నన్ను చూసి నవ్వుతున్నాడు నేను వచ్చేసినా అక్కడ దేవుడు నన్ను గొప్పగా వాడుకున్నాడు చూడండి కేవలం ప్రార్థన ద్వారా దేవుడు నన్ను కాపాడి అక్కడ దయ్యం నుండి మమ్మల్ని కాపాడు ఆ దయ్యం అక్కడ ఉందో లేదో నాకు తెలియదు కానీ అక్కడ నా పని తొందర కంప్లీట్ చేసుకొని మాకు ఎలాంటి ప్రమాదం లేకుండా మాకు దేవుడు మార్గంలో తోడునాడు అంటే ఇక్కడ ఏం జరిగింది ఆ రోజు హిస్ట ప్రార్థన ద్వారా దేవుడు అతని ఆయుష్ని పెంచి ఈ రోజు నా ప్రార్థన ద్వారా దేవుడు నా పనిని కంప్లీట్ చేసి అనమాట అయితే ఇక్కడ మనం ఇంకొక వాక్యం ఏం వింటున్నామంటే ఇక్కడ బ్రదర్ దిలీప్ బ్రదర్ ఒకసారి ఆరో వచనం చదువుతారా ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుషము ఆయుషము నీకు మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణము అశురు రాజు చేతిలో పడకుండా విడిపించేదను హలో ఆపడే అసురు రాజు అంటుండు అశు అసురుడు అంటే ఎవరు అన్యులు అంటే ఇక్కడ వాక్యం ఏం ఇక్కడ వాక్యం మనం ఒకసారి బాగా గమనిస్తే వాళ్ళతో వాళ్ళతోని దేవుడు ఇచకే రాజు ఇచికే దేశ ఇచికే రాజుని కాపాడుతుంటాడంట అంటే అతను పరిపాలించిన దేశాన్ని కాపాడుతూ ఉంటా అంటున్నాడు అసుర్ రాజులు అంటే మూర్ఖులు అంటే దేవుడు వాళ్ళని వదిలేస్తుండ వీళ్ళనే కాపాడతారా దేవుడు వాళ్ళని కాపాడడా చెప్పండి మనం కూడా ఆలోచించాలి కదా కానీ ఇక్కడ దేవుడు ఆ పనిచేస్తలేడు అసుజులు అంటే ఎవరంటే అన్యులు అన్యులు అంటే నినివే పట్టణస్తులు అదే నినివే పట్టస్తులు అంటే యువదులకు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు మాటి మాటికి మాటి మాటికి యుద్ధల మీద యుద్ధానికి వెళ్తూ ఉంటుండేనంట మూర్ఖులు పాపం చేస్తూ మాటి మాటికి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తున్నట ఎవరు అశ్రుడు అయితే ఎప్పుడైతే దేవుడు ఇచిక రాజు మీద జాలి కలిగి అతను ఆయుషని పెంచిందో మన దేవుడు గొప్ప దేవుడు పక్షపాతి కాదనమాట సమాధానం దేవుడు చూడండి మంచి చెట్ల మీద నీళ్ళు పెడతాయి ముళ్ళ చెట్ల కూడా నీళ్ళు పడతాయి దీన్ని చూడండి మన దేవుల్లో ఎలాంటి స్వార్థం లేదు అయితే ఇక్కడ ఈ అశ్రుల గురించి రావడం వల్ల నేను కొద్దిగా వాక్యాన్ని వేద తీసుకెళ్తున్నాను దయచేసి యోనా తీయండి బ్రదర్ యోనా మొదటి అధ్యాయం యోనా మొదటి అధ్యాయం యోనా మొదటి అధ్యాయం నుంచి ఎన్నో వచనం మొదటి వచనం మీ వాయిస్ బ్రేక్ అవుతుందన్నా కొంచెం ఇప్పుడు పక్క వచ్చిన మన్నా అవును బ్రదర్ కుమారుడు ఇక్కడ ఆపండి బ్రదర్ హలో నా వాయిస్ వస్తుందా మీరు చెప్పండి అయితే ఇక్కడ యువన మొదటి అధ్యాయము మొదటి వర్షంలో ఏముందంటే యుహోవాకు అమిత్తాయి కుమారుడైన యోనకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చెను ఏం సెలవిచ్చిందంట రెండో వర్షం చదవండి బ్రెదర్ ఓకే నిన్నవో పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమయ్యను గనుక లేచి నిన్నవా మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము నినివే పడనం ఏంటి నినివే పట్టణం ఏంటంటే ఏది మనం ఇప్పటిదాకా రవి దిలీప్ బ్రదర్ యశో గ్రంథంలో చదివిండు ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనంలో అశ్వరుల రాజు నుండి హిచ్కేను కాపాడుతా అంటుండో అంటే ఎవరు నినివే పటనస్తులు అశ్వలు అంటే అన్యులు అంటే ఈ నినివే పట్ట మాటి మాటికి యువతుల మీద యుద్ధానికి వెళ్తూ ఉండేవాళ్ళనమాట అయితే దేవుని దృష్టికి వాళ్ళు భయంకరమైన పాపం చేసిన వాళ్ళు భయంకరమైన శాపము ఆ దేవుని బిడ్డల మీద వాళ్ళు దండతడం వల్ల దేవుడు ఏం చేసినంటే వాళ్ళని నాశనం చేద్దామని చూస్తుండని చూస్తుడు కను మన దేవుడు ఏంటంటే ప్రతి మన దేవుడు ఎంత కోపం నాశనం చేయడు ఎందుకంటే నోవాకి దేవుడు నోవతో దేవుడు ఒక మాటిచ్చాడు ఏ మాటిచ్చాడు అంటే నోవాని ఇక మీదట ఈ భూమిని ఈ సృష్టిని సమస్త చెట్లని జీవులని పక్షు అని పశుగని మనుషులని నేను ఇకతమిటైనా నాశనం చేయను నేను ఇక మిగతా తుఫాన్ని తీసుకురాను అని దేవుడు అక్కడ మాటిచ్చుడు మన మనం మాటించిన దేవుడు ఇక్కడ మనం చూస్తూ ఉండాలా ఆ మాటించిన దేవుడు ఎందుకో నినివే పట్టణంలోకి ఒకవేళ శాపం ఇస్తే ఆ మాట పోతుండే కదా ఆ రోజు ఇచ్చిన మాట నోమకి మాట అందు దేవుడు ఏం చేస్తుండే నినివే పట్టణం మీద జాలి కలిగిస్తున్నాడు దేవుడు జాలి కలిగించి చిన్న ప్రవక్త అయిన యోన ద్వారా దేవుడు అక్కడ పంపిస్తున్నాడు అయితే మనం యువన గురించి తెలిసిందే యోన అక్కడ వెళ్ళకుండా వేరే దగ్గరికి వెళ్ళడము తర్షిష్కెళ్ళడము పడవల పడవ ఓడు పడవ తుఫానికి ఓడంతా కదలడము అతను తీసి అక్కడ పడేయడం చూస్తున్నాం మనం కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దేవుడు చూడండి ప్రతి ఒక్కని క్షమిస్తున్నా ప్రతి ఒక్క బిడ్డని క్షమిస్తాడు ఎప్పుడు నువ్వు ప్రార్థం దారా దేవుడు మనకి ఒక ప్రవక్త ధార ఒక దూత ధార ఒక హెచ్చరిక పంపిస్తున్నాడు ఎందుకంటే నా బిడ్డ నన్ను తెలుసుకోవాలా నేనంటే ఎవరు అని తెలుసుకోవాలనేసి ఒక ప్రవక్త ధార ఒక దూత ధార మన దగ్గరికి వస్తారంట ఇప్పుడు నినవేస్తులకి దేవుడు అంటే తెలియదు విగ్రదన చేసేవాళ్ళు వాళ్ళకి తెలియదు అది ఇక్కడ ఏం చేస్తుంటే యోన దేవుడు పంపిస్తుందంట ఎక్కడికి నినవే పట్టణానికి అయితే బ్రదర్ ఇక్కడ ఇక్కడ మనం చూడాల్సిందంటే యోన హిచికే రాజు ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లా శస్త్రపరించిండో యోన ప్రార్థన కూడా దేవుడు గర్భం నుండి విముక్తి ఇచ్చాడు యోన అదే రెండు మొదటి వచనం రెండో అధ్యాయంలో మొదటి వచనం అన్నా ఆ మత్స్యము కడుపులో నుండి యోన యహోవాను ఇలాగునా ప్రార్థించను నేను ఉపద్రము ఉపద్రవములో ఉండి యహోవాకి మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను ఆతాల గర్భము నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ఇక్కడ దేవుడు అంట యోన ప్రార్థనరించంట యోన ఎక్కడ ఉన్నాడు ఒక పెద్ద చాప కడుపులో ఉన్నాడు ఉన్నాడా లేదా దేవు యోన కానీ మనం మనం చాలా లక్కీ అనమాట యోన దేవున చాప కలప సంగతి ఈ రోజు మనకు తెలుసు దేవునికి తెలుసు యోనకు తెలుసు ఈ ముగ్గురు తప్ప అప్పట్లో యువకు తెరవదంట ఎందుకంటే ఆ ఓడలో ఉన్న ఇతను ఎక్కడ వేయడు సముద్రంలో పోయిండా చనిపోయిండా బ్రతికిండా అని కానీ యోన చాపగర్భం నుండి దేవునికి ప్రార్థన చేస్తున్నట్ట మూడు రోజులు ప్రార్థన చేయడం వల్ల దేవుడు యోన ప్రార్థన వినడంట అందులో నుంచి నేను ఏమంటున్నానంటే ఆ రోజు దేవుడు ఇసుకే ప్రార్థన విన్న దేవుడు యోన ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థనడు వింటాడు మన దేవుడు గొప్ప దేవుడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడి నీ ప్రార్థన వింటాడు దేవుడు పాపిని ప్రేమిస్తాడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి పాపి మనం పాపం చేస్తే పాపిలం అవుతాం పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని ప్రేమించాడు ఎప్పుడైతే నువ్వు పాపక్షమ ఒప్పుకొని దేవుని దృష్టిలో మళ్ళీ పాపం చేయకుండా యథార్థంగా జీవిస్తే నీకు దేవుడు ప్రతి సమాధానం ఇస్తాడు అయితే యోన ప్రార్థన వల్ల దేవుడు విజయం ఇచ్చాడు తొమ్మిదో పది తొమ్మిది పది చదవండి ప్రతే కృతజ్ఞత స్థుతులు చెల్లించి నేను నీకు బలు అర్పించును నేను మృక్న మృక్కుబం ఆనను అని ప్రార్థించను అంతలో యహోవ మగా అది యోనను నేల మీద కక్కి వేసను సూర్య దేవుడు యోన ప్రార్థన అనేసి చాప కాకునే కానీ పోయి కక్కుతుందంట ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవునికి చేప పులీలు కాకిలు జంతువులు గాడదలు అన్ని లోబడుతున్నాయంట అంటే లోబడుతున్నాయంటే దేవుని పనిచేస్తున్నాయి అవి దేవుని పని చేయడం అంటే దేవుని మాటింటున్నాయి ఆ రోజు యోగన పని చేయలేదు కానీ దేవుని మాట విని చేప పనిచేసిందంట ఇక్కడ చేసుకోండి మాట లేని మూగజీవులు దేవుని మాటి ఉంటున్నాయి దేవుడు మనకు అన్నిచ్చిండు దేవుని లాంటి బాడీని మనం తయారు చేసిండు మనం ఎందుకు దేవుని మాట వినడం లేదు అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా ప్రార్థన జీవితంలో అవసరమైనది రెండవది నేను ప్రార్థన చేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడో క్షమించడో అని నేను చెయ్యను అనుకోకుండా అట్లా అట్లా ఉండొద్దు మన దేవుడు ప్రతి ప్రార్థనకి సమాధానం ఇస్తాడు ఎందుకంటే ఈ నినివే పట్టణం వాళ్ళు యూదులను ఎంతోమంది నేను చంపిననమాట దేవుని బిడ్డ ఎంతోమంది చంపినాడు కానీ ఆయన కానీ దేవుడు ఏం చేస్తున్నాడు ఈ నినివే పట్టణం వస్తున్నాడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు బ్రదర్ అదే యోనా మూడో అధ్యాయం చూద్దామా మూడాధ్యాయంలో ఎన్నో వచ్చిన మన్నాటి వచ్చినాం చదవండి మొదటి వచనమన్నా అంతటాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము అదే అయితే మళ్ళా మళ్ళా రెండోసారి సారీ రెండోసారి మళ్ళా దేవుడు యోనతో మాట్లాడితే అప్పుడు యోన నిలివే పట్టణానికి వెళ్ళి ఇక్కడ ఈ దేశము పాపంతో నిండిపోయింది దీన్ని నాశనం చేయబోతున్నాడు నిజమన్న దేవుడు ఏసు ప్రభు సర్వ సృష్టికర్త ఆయన్నే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించింది ఆయన్నే అని యోన ఎంతో కష్టపడి నడుచుకుంటా చేసుకుండా తిండి లేకుండా ఏం లేకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడి వాళ్ళని బలపరిచిండమాట విశ్వాసాన్ని బలపరిచిండు యోన మాటలతోని వాళ్ళు విచిత్ర పేరు కానీ అప్పుడు ఏం చేసిరు వాళ్ళు ఆరో వచన ఒకసారి ఐదో వచనం చదవండి బ్రదర్ ఓకేనా నిన్నేమే వారు దేవుని ఎందు ఉపవాసం ఉంచి ఉపవాస చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొని అది ఆ గనులే అంటే పిల్లలు చిన్న పిల్లలు లేరు పెద్ద పిల్లలు లేరు సమస్తం అందరూ గోనె అంటే తగ్గింపు జీవితం చాలా తగ్గింపు జీవితం చదువు కంటిన్యూ చేయండి ఆరో కూడా ఓకే ఆ సంగతి వినేభ రాజునకు వినబడి ఆ సంగతి వినేవ రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టా కట్టుకొని ఊడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడై మనము లయము కాకుండా తన కోపాగ్ని తల్లార్చుకును గనుక మనుషులు ఏ చూసుకునకూడదు గాని ఎత్తులు కాని గొర్రెలు గాని మేత వేయకూడదు నీళ్లు తమ దుర్ దుర్మార్గములను విడిచి తాము చేయునిపోయే వలను మనుషులేమిలేమి సమస్యను గుణపట్ట కట్టుకునవలను జనులు మనస్పూర్వకముగా దేవుణ్ణి వేడుకునవలను దూతలు వినియోగ చాటించి ప్రకటన చేసిరిదర్ అయితే వీళ్ళంతా విశ్వాస వీళ్ళంతా విశ్వాసంతో గోనపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని మూడు దినరాత్రులు ప్రార్థన చేస్తే దేవుడు వీళ్ళ ప్రార్థన విని ఇంత భయంకర మనుషుల దేవుడు ప్రార్థన విని వీళ్ళు మూర్కులు. మనుషులు కాదు మూర్ఖులు అనమాట వీళ్ళ ప్రార్థన విని దేవుడు వీళ్ళని మళ్ళీ ఆయుష్ని పెంచాడు అక్కడ హిస్టేర్ ఆయుష్ని పదిహేను సంవత్సరాలు పెంచేడు ఇక్కడ వీళ్ళ ఆయుష్ దేవుడు పెంచుతున్నాడు అనమాట అంటే చూడండి దేవుడు ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ నీ ప్రార్థన నీ ప్రార్థనలో ఎట్లు ఉండాలంట విశ్వాసం ఉండాలంట విశ్వాసంతో ఇక్కడ ఐదో వచనం నుంది చూడండి యోనా మూడో అతి ఐదో వచ్చంలో ఏముందంటే నేనువే పడనము దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉపవాసనం చేసినంట అంటే ఎప్పుడైతే నువ్వు విశ్వాసం పెడతవో ఆవగించేంత విశ్వాసం ఎప్పుడైతే నువ్వు పెడతావో దేవుడిని హృదయాన్ని చూసి నేను మారుస్తున్నాను అప్పుడు ఆ నిర్వే పట్టణ వస్తువులు దేవుని గురించి తెలుసుకొని ఆడోలు మొగలు పాపం చేసిన వాళ్ళు విభజన అందరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆయుష్ని పెంచిండంట ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు కూడా మన దేశము పాపంతో నిండిపోయింది భయంకరమైన సమస్యతో నిండిపోయింది ఏ సమస్య మీ అందరూ తెలుసు అందరూ అనారోగ్యంతో బాధపడి పిల్లలు ఏమి పిల్లలు పెద్దలు అందరూ చచ్చిపోతూనే ఉన్నారు భయంకర రోగం ఒకరి ఒకరి ఇంటికి వెళ్దామా అంటే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా రాణించుకోరు ఇంకో దేశానికి వెళ్దామంటే ఆ దేశం కూడా రాణించుకోరు ఇలాంటి భయంకర పరిస్థితి ఈ జనరేషన్లో వస్తుందని ఎవరు కూడా కళలో కూడా ఊహించుకోలేదు నిద్రలో కూడా ఊహించుకోలేదు ఎందుకంటే ఇంత భయంకర పరిస్థితి ఇంత భయంకర పరిస్థితి డబ్బున్నాడు సమ్మర్ వస్తే కశ్మీర్కో స్విట్జర్లాండ్కో థైలాండ్కో వెళ్తారనమాట ఎందుకు కూడా కూలింగ్ ఉంటుందని ఏదో రోగం వస్తే క్యాన్సర్ వస్తే అమెరికాకి వెళ్ళి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఇంకో దేశానికి కిడ్నీ ప్రాబ్లం చేయించుకుంటారు డబ్బు ఉంటే సమస్తం చేయించుకున్నారు కానీ ఈ రోగంతో ఎందుకు అలాంటి భయంకరమైన శిక్షలు ఉన్నాం అంటే దేవుడు చూడండి ఆ రోజు యోనను పంపించిండు కానీ ఈ రోజు యోన లేడు మనమే యోనాలం మనమందరం యోన లాంటిలా జీవించి ఈ దేశాన్ని మనం కాపాడుకుందాం మన ప్రార్థం ద్వారా హిచ్కే రాజు ఆయుష్ని పెంచుడు దేవుడు ప్రార్థం ద్వారా ఆ యువనని చాప గర్భంలో తీసాడు నిలివేస్తులని ఆయుష్ని పెంచాడు ఎంతోమంది ప్రార్థన చేసి ఎన్నెన్నో విజయాలు చూసారు ఇరు కూడా మనం ప్రార్థన చేసి మన దేశాన్ని కాపాడుకుందాం మన దేశంలో ఎంతోమంది నిలివే పట్టణస్తులు లాగా ఉన్నారు నిలివే పట్టణస్తులు ఎంత అన్నిలో మన దేశంలో దేవుని నమ్ముకొని బిడ్డలు అన్నిలు ఉన్నారు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం యోనని వాడుకున్నట్టు దేవుడు ఈ రోజు మనని వాడుకుంటాడేమో నన్ను వాడుకుంటాడేమో నిన్ను వాడుకుంటాడేమో అందువచ్చే మనం ప్రతిరోజు మనం దేవునికి మొట్టమొదటిగా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం ఈ చిన్న వాక్యం దీవించునుగాక ఆ మెయిన్ నాటబడాలా మేము కూడా యోనలాగా జీవించాలా యోనలాగా వెళ్ళి పరిచయా చేయాలా మరి ఇస్కేలాగా జీవించాలా అలా జీవిస్తేనే మా ప్రార్థనకు సమాధానం వస్తుంది ఎస్ప్రభ మా ప్రార్థన కేవలం ఏసుప్రభ మా కొరకు కాదు సుప్రభ ఎంతమంది అయితే ఈ దేశంలో కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో ఎంతమంది అయితే ఎసుప్రభా ఈ కారణం నుండి అనారోగ్యంతో ఈరోజు బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి స్వస్థపరచండి వాళ్ళ ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి నిజముల దేవుడు సత్యముల దేవుడు ఏసుప్రభని తెలుసుకోవాలా ఈ లోకానికి సృష్టించిన సృష్టికర్త ఏ సుప్రభం తెలుసుకోవాలా వాళ్ళకి నీ యొక్క పరిచార్య వెళ్ళాలా ఎసుప్రభ గొప్ప కార్యం మీరు మరి ముఖ్యంగా ఎసుప్రభా ఈ రోజు ఎంతోమంది హాస్పిటల్స్లో బాధపడుతూ రేసు మంచాలు లేక ఎంతమంది బాధపడుతూ లేసుకో ఆక్సిజన్ లేక మంది రోజు వాళ్ళకు మంచాల దయచేయండి ఆక్సిజన్ మీరు దయచేయండి వాళ్ళ డాక్టర్ల పట్ల పేషెంట్ల పట్ల వాళ్ళు అండర్స్టాండింగ్ ఉండాలేసుకోబాబ మళ్ళీ డాక్టర్లు నడుచులేసుకోబా సమాధానంగా జీవించాలా మళ్ళా ప్రేమగా మాట్లాడాలా వేసుకోవా ఓపిక సహనం మీరు దయచేయండి వాళ్ళతో పేషెంట్ల పట్ల వేసుకోబా గా మాట్లాడానికి వీల తెసుమా అసహ్యంగా ప్రవర్తించడానికి ప్రేమగా ప్రవర్తించాలేసుకోవా వాళ్ళ బాధని వీళ్ళ బాధలాగా చూసుకోవాలా ఇసుమా నిల్లు మీద నీ పొరుగు అని ప్రేమించని వాక్యం శ్రీస్తుంది కదా అలాంటి వాక్యం వాళ్ళ జీవితాలలో రావాలా ఎసుమా మళ్ళీ అలాంటి పేషన్ వాళ్ళు ప్రేమించాలా నువ్వు గొప్ప కారం మీరు జరిగించండి మళ్ళీ అదేవిధంగా పాజిటివ్ లేకుంటే పాజిటివ్ లేదని చెప్పాలా ఎస్పమా మళ్ళీ అదే నెగిటివ్ ఉన్నా పాజిటివ్ చెప్పడానికి వీళ్ళేది ఎసుప వా వాళ్ళ బిల్స్ అన్యాయంగా దోచుకొని వీళ్ళేది ఎసప నువ్వు గొప్ప కారం మీరు జరిగించండి అధికారులతో మాట్లాడండి మళ్ళీ డాక్టర్స్తో మాట్లాడండి మళ్ళీ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్లతో మాట్లాడండి ఎసుపా మళ్ళా మనుషుల ద్వారా డబ్బులు దోచుకొని వెళ్ళేది ఎంత కొంతమంది బిడ్డలు ఈ లాక్డౌన్ లో ఇంట్లున్నారో వాళ్ళకందరికీ ఫుల్ శాలరీస్ రావాలా వేసుకోవాళ్ళందరి ఫైనాన్స్ ప్రాబ్లం తీసివేయండి ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళ ఇంటి నింట్టు ప్రతి ఒక్క బిడ్డ కావాల్సిన అవసరాలను మీరు తీర్చండి ప్రతి ఒక్క బిడ్డ ఈ రోజు ఎంతమంది బిడ్డలు అయితే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి మీరు ఆరోగ్యవంతులుగా తయారు చేయండి ఎసుకోవా మళ్ళీ వాళ్ళకు లోన్స్ తీసివేయండి ఎసుకువ వాళ్ళు మూడు రెండు పిల్లల భోజనం తినాలా వేసుకోబ నువ్వు గొప్ప కార్య మీరు జరిగించండి ఎసుప ఈ లాక్డౌన్ వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి నష్టం రాక వెళ్ళేది వేసుపబా మళ్ళు అదేవిధంగా మీరు బిజినెస్ ని గ్రోత్ చేయండి ఫ్యాక్టరీస్ని గ్రోత్ంచి ఎసుకుబా మన ముఖ్యంగా ఎసుకోబా అనాథ పిల్లలు అనాథ వృద్ధులున్నర వేసుబా వాళ్ళకు కూడా అధికారులు ఫండ్స్ ఇవ్వాలా నువ్వు గొప్ప కారం మీరు వాళ్ళ తలంపులన్నీ తారమాలు చేయండి వాళ్ళ వృద్ధులు అనాథ పిల్లలకి భోజనం రావాలా వేసుకోవా బట్టలు రావాలా వేసుకోవా నీటి వసతి కలగాల నువ్వు గొప్ప కార్యాలు జరిగించండి మళ్ళీ అధికారులు ప్రభుత్వం వేసువా ఈ లాక్డౌన్ వేసుకోవా వీక్నెస్గా తీసుకొని రాబోయే రోజుల్లో భయంకరంగా బిల్స్ వేయడానికి వీళ్ళే తెస్తావా భయంకరైన పబ్లిక్ డబ్బులు దోచుకొని వీళ్ళే తెసుకోవా సమాధానంగా ఉండాలా మళ్ళీ తినే వస్తువుల నుండి వాడుకునే వస్తువుల వరకు వేస్తు ఎలాంటి రేటు పెరగడానికి వీళ్ళేది ఇస్తు ప్రభావ నువ్వు గొప్ప కార్యంబీట్ శాంతియుతంగా జరగాల మరి ముఖ్యంగా ఇస్తు ఈ భారతదేశం విషయం ప్రాణిస్తున్న స్వత్ని ముట్టండి స్వస్థపరిచండి మళ్ళీ కోవిడ్ పేషెంట్ అని మూడు కూడా ముట్టండి వేసుకోవాలి రాకడం వాళ్ళందరినీ సిద్ధపడుకోండి మళ్ళీ మీరు గొప్ప జరిగించండి ఇంతమంది క్రైస్తవ కుటుంబం ముందు ఎసుపబ వాళ్ళ ఎసుపబ మరి అదేవిధంగా వాళ్ళు నీ వాక్యం ప్రకారం జీవించాలా ఇస్తు ప్రభా వాళ్ళ వాక్యం ప్రకారం అడవాలా ఇస్తు ప్రభా ఎందుకంటే ఎస్ప కుటుంబంలో జీవించిన వాళ్ళు నిజమైన దేవుడు మేము నమ్ముకున్నామని జీవించాలామా నువ్వు ఒక పరిచార్య చేయాలా ఎస్తు ప్రభా నువ్వు గొప్పకారం మీరు జరిగించండి వాళ్ళ కుటుంబం ఎంతమంది సంఘాలు పడిపోయినాయో అవన్నీ సంఘాలు ఇవ్వాలా ఎంతమంది క్రైస్తవ కుటుంబంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఈ రోజు వాళ్ళు ప్రార్థన చేయాలా పెద్ద పెద్ద పాస్టర్లు పడిపోయి రేసుప వాళ్ళు పడిపోయినకి వెళ్ళేది ఎస్ప ఈ రోజు మీరు వాళ్ళని లేపండి రేసు ప్రభా నిజన తెలుసుకొని వాక్యం ప్రకారం జీవించాలా ఈ లోకం ప్రకారం జీవించలేదు ఈ లోక ఇష్టాసరంగా జీవించశప్రభ నీ ప్రకారం జీవించాలి ఆ రోజు ఇసుక రాజు ఎలా జీవించండు ఈరోజు అందరూ అక్కడనే జీవించాలా ఎసుప్రభ మన మీరు గొప్ప కార్యం మీరు జరిగించండి మరి ఎస్సుప్రభ ఎవరికి గర్వం కానీ పగ కానీ స్వార్థంగా రానికి వెళ్ళేది ఎస్సుప్రభ ప్రతి ఒక్క బిడ్డలు మీరు ముట్టండి స్వస్థపరచండి పడిపోయిన సంఘాలు లేవాలా ఎసుప్రభ నువ్వు గొప్ప కార్యం మీరు మరి ముఖ్యంగా ఈ ఆన్లైన్లో ఎంతమంది వాళ్ళని మీరు ముట్టండి స్వస్థపరిచండి వాళ్ళకున్న బాధ సమస్తాన్ని మీరు తీసివేయండి శుభా మళ్ళీ ప్రతి ఒక్కరు తెలిసి శుభా బిడ్డలను ముట్టి స్వస్థపరిచి నీ రాగలకు అందరినీ మమ్మల్ని సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తర్రి అవున్ సర్వనూతన సర్వసృష్టికి మూలకాలు కూడా ఇచ్చి ప్రభానికి వందాలేసయ్యా నిన్న నేను నిరంతరం ఏకరీతి ఉన్న దేవ నా దేవ నా ప్రభానికి గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారనైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభావం మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించినారు నూతన అభిషేకాన్ని మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్న ఇక దినం ఎంతమంది చూడలేకపోయారు ప్రభా మమ్మల్ని సజ్జలు పెడుతున్నారు ఈ మధ్యకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించలాగన మీకు తను మీ సందులు మేము గడుపులాగా నేను ఇచ్చిన ఇక అవకాశాన్ని బట్టి నీకు వన్నాను ప్రభా నీకే స్తోత్రమైన గొప్ప దేవ సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును గాక హలయ నా దేవ నా ప్రభా వాక్యం మీరు మాతో మాట్లాడినావు సయ ప్రార్థనా జీతం ఎలాంటి సమస్యనైనా ప్రభా అది తారుమార్ చేయగలదో ప్రభావ ప్రతి ప్రార్థన ఎంత పవర్ ఉందో ఎంత శక్తి ఉందో ప్రభా ఎసు ప్రభా తిని ప్రార్థన ద్వారా మీరు ఈరోజు మాత్రం మాట్లాడేందుకు కానీ వన్నాలు ప్రతి ఒక్క జీవితంలో ప్రభావ ప్రార్థన జీవితం మేము కలిగి ఉండాలా విశ్వాస సహితమైన జీవితంలో మేము ముందుకు పోయి బిడలుగా తయారు చేయండి ఆ రీతికైన ప్రభాత యోన ప్రభా నినివే పట్టణానికి సువార్థ ప్రకటించమని ఓ ప్రభావ మీరు పంపిస్తే ప్రభాన్ని తరశుష్టికి వెళ్ళిపోయింది ప్రభావ అయినా కానీ ప్రభావ యోనా ద్వారానే శువార్థ ప్రకటించినారు యోనో ప్రభావ ఎక్కడికో పారిపోతున్నారు ప్రభావ కాబట్టి లోకమంత ప్రభా సువార్త ప్రకటించమ కానీ తిరిగి ప్రవా వాళ్ళ శ్రమల పల ఏమైనా తిరిగి రావాల్సి వచ్చింది ప్రభావ సువార్త ప్రకటించడానికి కాబట్టి గొప్ప జనం అంత ఆరీతి ఉంది ప్రభావ యువ సమత్వ ప్రభావ నైనా ప్రభావ కానీ తిరిగి మీ స్థానిక రావాల్సిందే ప్రవా గొప్పదేవ ప్రతి ఒక్క బిడ్డ మీరు ప్రేమిస్తున్నారు కనుక మీ స్థాయి ఆకర్షించుకుంటున్నారు దాన్ని నీకు అన్నాళ్ళ ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమైనా గొప్ప జన పట్ల మీకు కనికిరం చూపించని ప్రభావ మీరు అక్కడ తొరుగుంది మీ సిద్ధపడాలి అనేకలు సిద్ధపరచాలి అంతే మీరే సహాయపడండి వైరస్ బాధ్యతలు మీరు స్వస్థపరచండి ఆ కలువరి స్థితిలో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభా ప్రతి స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్త పరిశుద్ధ నామూనా హలోలియా ఈ క్షణం ప్రభ ఎంతో హాస్పిటల్స్ లో అడ్మిట్ అయి ఉన్నారు ఎంతో మంది కడవరిస్థితుల్లో ప్రభ చివరి కొన కొన ఊపితే కొట్టుమిట్లాడుతున్నారు ప్రభావా ఆ బిడలకు ప్రభా అతండి మీకు సంపూర్ణ స్వస్థతానికి అనుగ్రహించండి ప్రతి హాస్పిటల్కి ప్రభావా ఉన్న ప్రతి ఉన్న పేషెంట్కి అందరికీ స్వచ్ఛత ఇచ్చేమో ప్రాదిష్టమైన చివరి దశలనే కానీ ప్రభావ జీవితాలు మీకు సమర్పించుకోలేగనా ప్రతి బిడ మీద ఆకర్షించుకొని ప్రవా డాక్టర్స్ నర్సు కూడా ప్రభావా ఆ చెవులో ప్రభావకు సువార్థ ప్రకటించాలా ఓ దేవ భయపడకుండా ధైర్యంగా ప్రకటించాలి ఎక్కడ అవకాశం ప్రకటించాలా ఆ రీతిగా మీరు నడిపించమంతా ఆదిష్టమైన అనేకమైన రకరకాలమైన రోగాలు రాబోతున్నాయి కానీ ఎన్ని రోగాలు వచ్చినాయి కానీ కానీ మేము ప్రతిదీ ప్రభా మేము ప్రార్థన చేస్తే మీరు విజయం ఇస్తున్నారు ప్రభావ ఈ వైరస్ నుంచి కూడా ప్రభావ ఎంతో విజయం ఇచ్చిన విడుదల కల్పించిన ప్రభావ ప్రార్థన ద్వారా దాన్ని బట్టి నీకు ప్రార్థన చేసుకుంటే ముందుకు పోతూనే ఉండాలి ప్రభావ నా దేవా ఇసు ప్రభావ నా తల్లి అన్ని కొలు కొరికి మీ విజ్ఞాపనం ప్రార్థన చేయాలా ప్రభావ కన్నీటి ప్రార్థన చేయాలా ఓ దేవ ఇసు ప్రభావాలంటే సేవలు మమ్మల్ని అందరూ నడిపించాను నాది ఒక బ్లాక్ ఫంగస్ నియేసిన గర్దిస్తున్న సైతన రోగమ డీమెన్ చేసిన వాళ్ళు గర్దిస్తున్న పదే మా ప్రతి ఒక్క బిడ్డను విడిచిపెట్టుకో మా దేశాన్ని విడిచిపెట్టిపో సైతన ఏసు క్రీస్తుని నీకు ఆజ్ఞాపిస్తున్న దేవ ఆ దృష్టశక్తి మీరు మరణాన్ని ఏ స్థానంలో బంధిస్తున్నాను ఓ ప్రభావ మరణం మీద మీరు మాకు విజయం ఇచ్చినారు ప్రభ గొప్ప దేవ ఏసు ప్రభ నీకు వర్ణాలు చెల్లిస్తున్నారు మరణార్ మీరు ఇచ్చినారు అధికారం మీరు మాకు ఇచ్చినారు అది మీ మహిమద్ధమే వాడుకోవాలి అనేకులు ప్రభ మరణించుకోవడం మీకు జీవం పొందుకోలేగినాం ప్రభ మీ వాక్యను ప్రకటించాలా ప్రతి ఒక్కరు స్వస్థత పొందాలా ఎవరి ప్రార్థన చేస్తున్నాం ప్రభ ప్రతి ఒక్కరు మీ జీవాన్ని పొందుకోవాలా మరణం ఓడిపోవాలా ప్రభావ దాన్ని గర్ధించి మనం ప్రార్థిస్తున్నాం ప్రవేణిని గర్దించడం కాస్త ఈతన మరణం వెళ్ళిపో ఈశ్వర్ తీసుకోవాలని దేవా మీరే గొప్ప కార్యం జరిగించండి గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ని కుటుంబాల్లో దీవించి ఆశ్రదించండి నూతనమైన అభిషేకం దయించండి నా దేవా నా ప్రభావ కృపవరాలు చేత నింపండి మరి విశేషంగా ప్రవచన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహరించండి ప్రవచనాలు ధ్యానించాలా సత్యాన్ని గ్రహించాలా రాబోయే దినాల్లో ప్రభావ బహు విశేషమైన స్వార్థ ప్రకటించాలా ప్రభ అదైతే ప్రతి ఒక్క బిడ్డ మీరు లేవనైతే మీరు బలపరచండి ఎంతమందితో ప్రభ పరిశుధాత్మ అభిషేకం పొందుకోలేదు వాళ్ళంతా ప్రభావ మీకు పరిశుదాత్మతో నింపబడాలా మీ చేత నింపబడాలా ప్రభావ బహు విశేషంగా ప్రభ మీ స్వార్థ ప్రకటించే సత్యాన్ని ప్రకటించే సేవకులు లేపండి ప్రభావ మీరు బలపరచండి ప్రభావ పత్తి సంఘం క్షణం ప్రభావ మౌనంగా ఉంది ప్రభావ సంఘాలని స్థిరపరచండి బలపరచండి కాంగ్రిగేషన్ మీరు లేవనెత్తండి గొప్ప విశ్వాసాన్ని బలపరిచి మీకు గొప్ప సాక్షిని పెట్టుకొని రాబోయే దినాల్లో బహు విశేషమైన స్వార్థ ప్రకటించే సంఘాలుగా మీరు తయారు చేయండి పరిచయ సేవకులు మీరు లేవనెత్తండి ప్రతి బిడ్డ మీరు అభిషేకించి మీ సేవలో వాడుకునే ప్రభావా వందాలేసయ్యా మా ప్రియులు ప్రభావ ఎంతో మంది ప్రభావ గ్రూప్లో వైరస్ బాధ్య పడి ప్రతి ఒక్కరి పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించాలనిపించండి స్వస్థపరచండి వాళ్ళ కుటుంబాలకు ఆదరణ తెచ్చని ఈ క్షణం మీ క్షణం దుఃఖంలో ఉన్నారు కుటుంబాల ప్రభావ వాళ్ళకి ఓదార్పు దాని మీ ఆదరణ మీరు సమాధానం దచ్చేసి ఆ కుటుంబాలు మీరే పోషించండి మీరే తల్లి లాగా తల్లిలాగా ఉండి నడిపించమని ప్రార్థిస్తామన్నారు మీ స్థిరపరచండి మీకు అరు సాత పెట్టుకోండి రాబోయే దినాల ఎంతో భయంకరమైన ప్రభావ కానీ మేము స్వస్థ బుద్ధి గలవరమే ప్రార్థన చేస్తే మేము వెలుగు ఉండాలా మరి విశేషంగా అనేకులు ప్రభాక పెళ్లి మీందుకు మేము నడిపించాలా ప్రభావ లో దేవ పిలవ పిలిచే గుంపులో మేము ఉండాలి ప్రభావ అనేకులు మేము ఆహ్వానాన్ని తీసుకొని అనేకులు మేము ఆహ్వాని ప్రవా ఆహ్వానించే బిడ్డలుగా మేము ఉండాలా అలాంటి దాసులుగా మేము ఉండాలి వేసే ప్రభావ అంత ఎంతోమంది పిలువబడుతున్నారు ప్రభావ కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేసే ప్రభావ ఒకడు పొలం కొన్నికి ప్రభావ ఒకడు వర్తకం చేయడానికి కొంటూ అక్కడేమో వెళ్ళి చేసుకునే ప్రవా వాళ్ళ బాధలతోనే ఆ రీతిగా ఉన్నారు ప్రభావా కానీ రీతిగా సాగు చెప్తున్న ప్రభ మీరు చూపించారు కానీ మే మటుకు సంపూర్ణంగా మీకు సమర్పించుకో మీకు వైపు జీవించాలా మేము షెడ్యూల్ చెప్పడానికి వీలే చేసే ప్రభావా క్షణం ప్రవా మీకు వీధి చూపిస్తూ మీందు ప్రియమైన బిడ్డలుగా మేము నడుచుకోవాలా అలాంటి సేవకులుగా మమ్మల్ందరినీ కేవీపీఎం గ్రూపులను ప్రతి ప్రదర్శన్స్ ఆ రీతిగా మీరు తయారు చేసి మీరు కంచేసి కాపాడండి వైరస్ నుంచి కాపాడండి రాబోయే జనాలు మీరు కాపాడండి మీకు గొప్ప శాస్త్రం అందరూ ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరూ శాసనలు పెట్టుకునేనా చంద్రశేఖర ముట్టాడు ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దయచేండి ఇంకా ప్రభావ మీ జ్ఞానం చేత నింపని ప్రభావ ఇంకా అనేక విషయాలు మీరు బయలుపరచండి ప్రభ నా దేవా ఇసు ప్రభ నా తండ్రి ఓ ప్రభావంపైన ఒక ప్రవక్తలాగా మీరు మా మధ్య మీరు పెట్టినందుక నీకు నీకే కృతజ్ఞతలు ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు కాబట్టి మేము అన్నీ మేము తెలుసుకోవాలా ప్రభావ మేము కూడా ప్రవక్తలాగా శిష్యులాగా మేము తయారు కావాలా కూడా సత్యాన్ని ప్రకటించాలి అనేక ప్రభావ అంటే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తాం అంటే ఆసక్తి ప్రతి ఒక్క బిడ్డగా దయచేవాళ్ళ ప్రభావ ఆయన ఈ సుప్ర ఉన్నకాడిగా చాలనిపోయే జీవితం కాకుండా ప్రభావ మేము మరి విశేషంగా ఆత్మీయులు ఎదుగుతూ ముందుకు పోయి బిడ్డలుగా తయారు చేయండి ఆ రీతిగా అన్న చుట్టూ అగ్ని కంచిన పిల్లల చుట్టూ అగ్ని కంచేసి మీరే కాచి కాపాడండి మీ కృపల్లో మమ్మల్ని అందరూ పిల్లల చుట్టూ ప్రభావా ఓ ప్రభావ మీ అగ్ని కంచిన ప్రభావ ఇలాంటి రోగాలు దిగులు పడకుండా ప్రతి పిల్లల చుట్టూ మీ కంచేసి ఓ ప్రభావం తండీ మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రాధిష్టమైన మీ రాకూడ తొరుగు ఉంది ప్రభావ మీరు సిద్ధపడాలి అనేకులు ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరినీ పెట్టుకొని మీరు ఆకుడు సిద్ధపరచుకోమని ఈ ఆరుదో పాల్గొని వందనాలు ప్రభాతులు స్తోత్రములు ప్రభా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా నేను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభా పాటల ద్వారా మీరు మహిమలందరూ వాక్యం మీ దాసుల ద్వారా మీరు మాట్లాడినారు ప్రభా మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రములు ప్రభా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు వేస్తాయి వేగములు అల్లిలు ఎలా తండ్రి నాయన మా ప్రార్థనా ప్రభా నాయన మీరు ప్రార్థిస్తే ప్రభానైనా ఇజిక్యాకి ప్రభానైనా ఆ యొక్క మరణం నుండి ప్రభానైనా మీరు ఎలాగైతే ప్రభా మరణాన్ని ఆయుష్ని పెంచినారు ప్రభా దానిని బట్టి మీకు వందనాలు ప్రభానైనా అలాగే ప్రభా తండ్రి యోనా కూడా ప్రభా ప్రార్థిస్తే ప్రభా ఆ చేప నుంచి నువ్వు బయటకు విడిపించిన ఆయన మళ్ళీ యోనా ద్వారా నువ్వు స్వార్థని ప్రకటించినావు కాబట్టి తండ్రి మా మేము కూడా ప్రార్థనలో ఎడతెగ ప్రార్థన చేయాలా ప్రభా తండ్రి నాయన ఈ దేశం కోసం ఈ ప్రతి అలా గురించి నాయన ఈ వైరస్ బాధితులు గురించి మేము ప్రార్థన చేయాలా ప్రభా అలాంటి ప్రార్థన జీవితంలో మేము గడపాలా ప్రభా తండ్రి కాబట్టి ఎస్ఐ నా మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభాతం అండి నాయన అలాగే ప్రభా ఎంతో మంది పాస్టర్లు ప్రభా కుటుంబాలు సభ్యులు కానీ సంఘములు కాపర్లు ప్రభా ఈ దేశంలో ఎంతో మంది ఈ ప్రజలు ఎంతో మంది వైరస్ ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా హాస్పిటల్లో ఐసీయూలు వెంటిలేటర్ల మీద ఉన్నారు ప్రభాయన ప్రతి ఒక్కరిని ప్రభా కలవరిచిలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభా అలాగే ప్రభానైనా తండ్రి కేబీపీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ ని కూడా మీరు ముట్టండి తాకండి ప్రభా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తూ నదిరేడైన ఏస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆ మెయిన్ లేసువానిక్షత్రం ఈ దినం మాకు సజ్డుగు పెట్టేవానికి ఈ దినం ఎంతమంది చూడలేకున్నారు నా ప్రభానికి ప్రభా యశోప్రభ మనతోనే ఈ రోజు మనము జ్ఞాపనం చేసుకుంటే యశో ప్రభా నా దేవ వాక్యం ద్వారా మాట్లాడే ఇచ్చే రాజ ప్రార్థన ప్రభా అలలి హౌస్ ఒడిగించి జీవాన్ని నడిపించడం నా దేవానికి చేసుకునే యశ ప్రభా నా దేవానికి శ్రోతం అలా ప్రార్థన చేసిన యశప్రభ అలలియ నాది అనే ప్రభా బయటికి తీసుకొచ్చి అలా నేను ఎప్పుడు స్వార్థ చెప్పి నేను రక్షించుకున్న నా దేవానికి శోతం నా ప్రభానికి శోతం అనేకులు కలిగి ప్రార్థన చేయాలి యశోప్రభా అలి కలియని ప్రార్థన ఇచ్చి నా దీవానికి శోతం వంద లేస ప్రభ నా దేవాక్యం ఉదంలో పెట్టి దాన్ని ముందేట్లా పోవాలా మీరే మాకు తలంపు జ్ఞానం దాచని ప్రార్థ శక్తి దిని నా దీవానికి శ్రోతం మా దేశం మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నారు కదా నా దేవ దేశం ప్రజల్ని మీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళు చేసిన పాపం మీ క్షమించండి వాళ్ళ ప్రభ ఎంతోమంది వైరస్ పడింది చేసిన ప్రభా మా దేశం ప్రజల్ని మీరు ముట్టి స్వస్థపరచండి ఆ కలవరిస్తులో పొందిన గాయధర స్వస్సపరచండి అలలీ అనాదేవానికి శ్రోతం వాళ్ళ జన్మ కర్మ పాపం క్షమించండి వాళ్ళతో మీరు మాట్లాడండి ఆత్మీయత తెలివండి వాళ్ళ ప్రభావ త్వరగా డిశ్చార్జ్ కావాలా రక్షణ పొందాలా ఏసు ప్రభా ఎంతో మంది మన తల్లి బాగుండు వాళ్ళ కుటుంబం రక్షణ పొందాలా ఎంతమంది కుటుంబం ప్రభావ వాళ్ళ కుటుంబం ప్రభా ఈ మన లోకాన్ని విడిచిపోయిండు ఆ కుటుంబంలో దుఃఖం ఉంది ఆ కుటుంబీ జాతకం చేసుకోండి ఆ కుటుంబంపై గోదార్చి జ్ఞానం తెచ్చని కావాల సాధించండి జ్ఞానం తెచ్చండి ఆ కుటుంబీ మారాలా రక్షణ పొందాలా నా దైవానికి శోతం హలదిగా నా దైవానికి శోతం చేసాం యేస ప్రభా మళ్ళ డాక్టర్ మొత్తం తాగడం కంటిన్యూ తొలగించి జ్ఞానం లేచని మీ ఆలోచన వాళ్ళు బీ బైబులు పట్టుకొని స్వార్థ చెప్పాలా వాళ్ళు క్షమించమని ప్రార్థం ఉన్న నిజం చెప్పాలా ఇష్టప్రభా మీరు సహాయం చేయండి అలా నీ నర్సులు ముట్టని తాకని జ్ఞానం తెచ్చలేని ఆత్మ తెలియండి వాళ్ళి స్వార్థ చెప్పాలా సేవలు వాడవాలా వాడిపోయి ముట్టని తాకని అగ్నికరించండి ఈ వైరస్ ని కాచి కాపాడండి నా ప్రభావిని పొందాలి ఇష్టప్రభా నా ప్రభావంతో బ్లాక్ల మెడిసిన్ అమ్ముతున్నారు వాళ్ళ దురాత్మని గర్ధించండి జ్ఞానం తెచ్చని చతాబుధం తెచ్చని ఉన్న ఉన్న మెడిసిన్ ఇయాలా ఇష్టప్రభా మీరు కారణించేయండి వ్యాగ్నించి మొరబెడుతున్నాం ఆ వ్యాగ్నిలో ప్రభావ రక్తం పోసే దయచని ఎవరివి హాని కాకుండా కాపాడండి వాళ్ళి రక్షణ దయచనే ప్రభా నా దేవానికి శ్రోతం చేసాం ఎసు ప్రభా మా పీలో ఎంతమంది ప్రభా అలలినాదేవాళ్ళతో వైరస్ వచ్చింది వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ప్రభా మందించి అలది జనాదేవానికి శ్రోతం పతి కుటుంబం మీ జ్ఞాపకం చేసుకోండి నాదా పతి కుటుంబం దర్శించండి అలాని గాయాల ధర స్వస్థపరచండి పతి కుటుంబం ఆదరించండి జ్ఞానం దైతే తెలియచండి పరిశుద్ధ ఆత్మ గమనించండి వారి సత్యాన్ని తెలియచి ఆత్మ తెరవండి నీ యొక్క పరిచయం చేస్తాను సాధించండి ఓదార్చని విశ్వ ప్రభా నువ్వు తప్ప ఎవరు ఓదార్చలేరు కనికరించండి సాహించండి అగ్ని కంచండి పతి సంఘాలు ప్రభా అలలియాతి బిడ్డ సేవ చేయాల మీరే సాధించండి నా ప్రభానికి వందలుసుప్రభ నా ప్రభానికి వంద సాయి కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఓదార్చండి దుఃఖం తొలగి వాళ్ళ వచ్చి అలలియా వాళ్ళ వైరస్ ఉండి త్వరగా డిశార్జ్ కావాలా హీల్ చేయని మోల్ చేయండి ఆదరించి బలపరిచి కొడుకుమట్టం తాకని జ్ఞానం తెలియచండి అలలి అనాదయానికి గొప్ప సేవుకులు కావాలా ఆదరణ దేయండి అలలీ అనాద అలలిదయం మీరు ఒక దుఃఖం చూసి మీ స్వస్సపరచని వాళ్ళవి ఆ సంఘాన్ని స్వసపరచని వాళ్ళ సంఘాన్ని ఓదార్చని జ్ఞానం దండి పశుదాతం గురించి అక్కడికి సరస్వతం సాధించండి నా దేవానికి బాను తాకి జ్ఞానం తెలియచండి నా దేవానికి స్వతం సాయి మన ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి నాది మా ముట్టి తాకి వాళ్ళ జ్ఞానం తెలియచండి నీ వాక్యం పరిచర్చారా సరస్వతం రావాలా రూషిస్తారు మన అదర్స్ ఎంతో మంది మా ప్రభా మన తల్లిప్రభ ఎంతో ప్రేరీకేస్తుంది అలరిగా పంపించండి వాళ్ళందరూ ముట్టి స్వస్థపరచండి స్వస్థపరచిన కానీ సాక్షిగా ఉండాలా మారు మనసు రావాలా సేవ చేయాలా నాది వాళ్ళు సాక్షిగా ఉండాలా మీరే కార్యం చేయండి మా కేపీఎం ఎంత బా ప్రతి కుటుంబ చుట్టి ఫ్యామిలీ చుట్టి కనిచేయండి ప్రతి కుటుంబం ఆదరించి బలపరిచి శిలపరిచి ఎవరి వైరస్ అన్ని కూడా సేవ చేయాలా కానించనీ అలాగే అన్న కుటుంబం జాపించి అన్న కుటుంబం చూడ అగ్నికరించనీ దూతలు పెట్టని వాళ్ళ జ్ఞానం దాచి అన్న కుటుంబం సేవ చేయాలా అన్న అమృతం తాగకండి బలపరిచి శిలాపరిచి ఇంకా సరస్వ ఇంకా సత్యాన్ని బయటపరచని మాకు నేర్పించండి అగ్నికరించనీ ఆరోగ్యం దాచని చక్రకుటి జాపకం చేసుకొని అలాది ఆ చక్రగుణుని బుట్టారు ముట్టని తాకండి జ్ఞానం తెలియచండి ఆయనకు డాడీ ముట్టి తాకి వాళ్ళ బంధువులు ఎవరి తోకింది వాళ్ళ మీ స్వస్థపరచండి వాళ్ళ మీద మాట్లాడండి సరస్వతం రావాలా ఈ అంత్యకాలంలో కూడా మా దేశంలో స్వార్థ పోవాలా అలాది ఆ ఇంతమందికి వైరస్ పట్టింది దాన్ని విడిపించి ఆ సైతాన్ని గద్దించండి నాదీవానికి శోతం వల్ల ఇంకా చిన్న పిల్లలకు వచ్చింది కొత్త వైరస్ వస్త ఆ కొత్త వైరస్ మీ గద్దించండి అలాది ఆ చిన్నపిల్లలు కాశీ కాపాడని జ్ఞానం తెచ్చండి ఆ పిల్లల్ని కోసం గొప్ప సేవకులు కావాలి సో ప్రభా మా ప్రార్థన ఆలక్షించండి ఆ రోజు లో ప్రార్థన చేయ ప్రభా పోయి చెప్పిన ప్రభా అలా అందరి రక్షణ పొంది మేము ప్రార్థన చేస్తాం ప్రభా ప్రార్థన చేసి మా వంతు ఈ ప్రార్థన గొప్ప కారం చేయండి మా అందరి ప్రార్థన గొప్ప కారం చేయండి అలాగే దేశాన్ని రక్షించండి ఆ రోజు ప్రభా న్యూని పట్టంలో కనుకరించను మా దేశం కనుకరణ కృపా పెట్టి అలాగే ఆదివానికి సొత్తం ఎంత మన రాజనీ జ్ఞానం తెలియచని వారికి ముద్ది అనేక ముందు రావాలేశ ప్రభావ వాళ్ళవి రక్షణ దయచేసి అలలీయ వాళ్ళ ఉదయారి స్వస్థపతి కఠినం తొలగించి అలలీయ చిన్న ప్రార్థన ప్రభావ మీకు ఎప్పుడో వ్యాప్తం చేసుకొని కృష్ణ ప్రసమేన్య సాధించండియ సోతం ప్రభా పరశుద్ర గొప్పదేవ మైమగల రాజ స్థుతులకు పాత్రడో ప్రభా దేవాది దేవుడు ప్రభా ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప దేవుడు ప్రభ సర్వాధికారి వేసు ప్రభ మహిమగల దేవుడు ప్రభ సర్వంతర్యామి ప్రభా మీకెంతో లెక్క వందనాలయసు ప్రభ యేసు క్రీస్తు నామంబటి ఆన్లైన్ ప్రార్థనలో మేమందరం కూడి ఉన్నాం ప్రభ వాక్యం చేత మీరు మీకు వందనాలేసు ప్రభ పరిశుద్ధురా సర్వోన్నత దేవ కృపామయ మహిమోన్నత దేవ మీకు వందనాలు ప్రభా ఏసేము పెడుతున్న ప్రతి ఒక్క అంశానికి మీరు ఘన విజయాన్ని దయచేయండి ప్రభా ధూపం వల్లే మీ సన్నిధానికి చేర్చుకోండి ప్రభా విజయాన్ని దయచేయండి మా విశ్వాసాన్ని బలపరచండి స్థిరపరచండి ప్రభ మా ఆత్మని మీరు ముందుకు కొనసాగించండి ప్రభా వెనకడుగు వేయడానికి వీలేదు ప్రభా మీ శక్తి చేత బలం చేత నడిపించండి ప్రభా ఓ జీవంగల దేవ జీవాధిపతి మహిమోన్నత దేవ సర్వాధికారి మా తల్లి మా తండ్రి మీరేసు ప్రభా మీకు వందనాలైనా అయ్యా రాజయ గొప్ప దేవ సర్వోన్నత దేవ ఏసయ్యా వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని ఏసుక్రీస్తు నామంలో స్వస్థపరచండి ప్రభా స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఏసు క్రీస్తు రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభా మహిమ గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు ప్రభా ఏసయ్యా విడుదల మీరు కల్పించండి అయ్యా మీ కృపలో మీ కనికరంలో ప్రభా మీ యొక్క దయలో దేవ విజయాన్ని దయచేయండి ప్రభా సర్వాధికారి జీవంగల దేవ మహిమోనత ప్రభా మీకు వందనాలయ్యా ఏసయ్య పరిశుద్ధ మీ రక్తం చేత ప్రభా కడగబడిన ప్రతి బిడ్డకి దేవ ఈ వైరస్ సోకడానికి వీల్లేదు ప్రభా వాళ్ళు విశ్వాసంలో కృంగడానికి వీల్లేదు ప్రభా ప్రార్థనలు సన్నగిలడానికి వీలదు ప్రభా మరీ ముఖ్యంగా ఏసయ్య మీ కొరకై ప్రభ జీవితాన్ని తీర్మానం చేసుకొని ముందుకు నడుస్తున్న బిడ్డలని ప్రభా మేము జ్ఞాపకం చేస్తున్నాం ప్రభావ వైరస్ కి భయపడకుండా ప్రభా దూసుకొని వెళ్ళి మీ యొక్క నామాన్ని మహిమపరుస్తున్న బిడ్డలని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి వేసు క్రీస్తు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వాళ్ళకి పగలు మేఘస్థంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభావం మీరు కాయండి ప్రభా కాచి కాపాడండి ప్రభావ మీ సేవ మహిమార్థమే వేసు ప్రభావ వాళ్ళు ముందుకు సేవ చేయాలా ప్రభావ మీ నామం ని మహమపరచాలా ప్రభా చిలో మీకు ఎంతో వేలది వందనాల ప్రభా జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వాళ్ళు ఇంకా విజృంభించి సేవ చేయాలా మీ నామ మహిమార్దమే ప్రభా గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు మండించండి ప్రభా ఆత్మ ఆవేశాన్ని దయించండి ప్రభా రన్ని పుట్టించండి ప్రభా ఈ క్రీస్తు పరిశుధ నామం మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి కృప కఠకరంగా దేవాస్మరం నీకు వేలా స్తోత్రాలు దేవామి ఈ మధ్యాహ్న సమయంలో దేవాయస్మ కృ ఇంకబడైన వాక్యం అందించిన దాన్ని బట్టి నీకు స్తోత్రభా దేవామి ప్రతి ఒక్క చోటితో క్రీస్తును బర్తించి దేవాయస్మ ప్రభావ నీ అందరూ నిలిచున్నంత వంద స్తోత్రాల దేవాయసింహ ప్రభా దేవాని నామను గణపరిచిన దాన్ని బట్టి వందన స్తోత్రాల ప్రతి ఒక్క చూసె క్రీస్ ను గర్తించండి మా ప్రభావం ముఖ్యంగా మా ప్రభుత్వస్సు ఈ వైరస్ తో ఎంతో మంది బాధపడుతుంది మా ప్రభా అదే వయస్సు మా ప్రభావ ప్రతి ఒక్కరికి ఊరటని ఇవ్వండి మా ప్రభావ మీరే తీసివేయండి మా బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగాస్ ఇంకేమేమో వస్తున్నాయి మా ప్రభావ నుంచి దేవా వీళ్ళందరినీ కాపాడండి మా ప్రభావ ఇంకెంతో మంది గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ దేవాస్మ ప్రభావ వారి దయచేయండి మా ఎంతో మంది చనిపోతున్నారు మా సేవకులు ప్రతి ఒక్కరు చనిపోతారు మా ప్రభావ కుటుంబానికి ఆధారణ దయచేడు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ దేవాన్ని తట్టు తిరుగుటా చేయండి మా ప్రభావ లోకం మొత్తం ఎంతో అలజడితోటి ఉంది మా ప్రభావ వైరస్ వల్ల ఎంతో అలజడి ఉంది మా ప్రతి ఒక్క బిడ్డను ముట్టి శ్వాసపరచండి మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ నీ తట్టు తిరిగేలా సాయం చేయండి మా ప్రభావ దేవాయస్మ ప్రభావ ఇది మొదలుకొని నిరంతరం నీ తట్టు తిరిగేలా సాయం చేయండి మా ప్రభావ మేము కూడా దేవాయస్మో నీ తట్టు తిరగల మా ప్రభావ దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్క ఆటంకపరిచే సైతాన్ని గర్దిస్తున్నాడు ఇటువంటి ఏదైనా రాకుండా సాయం చేయండి మా మీరే తోడైనా మా ప్రభావ బిడ్డ ఫ్యామిలీలో మీరే సాయం చేయండి మా ప్రభావం పెట్టి మేము వెళ్చుండే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క విజయం మా పైన ఉంచండి మా అప్పుడు వా మీరే సాయం చేయండి మా అప్పుడువా దేవాయస్యం అప్పుడు ఎంతో మందికి లాక్డౌన్ వల్ల ఎంతో మందికి ఆహారము ప్రతి ఒక్క ధాన్యాలు లేవు మా ప్రభావ ప్రతి ఒక్కరికి దయచేయండి మా ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు సాయం చేయండి మా ప్రభావా ఇంకా ఎంతో మంది దేవాయస్యం అప్పుడువా డాక్టర్లు నర్సులు దేవాస్మ ప్రతి ఒక్క బిడ్డను ఆశ్రయించాడు మా ప్రభావ దేవాహప్రభ హాస్పిటల్లో బిల్లు చేస్తాడు మా ప్రభావ బిల్లు నుంచి గద్దించాడు మా గవర్నమెంట్ టేక్ కేర్ చేయాలి మా తీసుకొని ప్రతి ఒక్కరికి మందులిస్టా చేయండి మా మీరే తోడైనాడు మా ప్రభావ దేవా హష్మ ప్రభావ ప్రతి ఒక్కరి కూడా దశ దీనికి ఆశ్రయించాడు మా ప్రభావ మీరే సాయం చేయండి మా ఇంకా దేవాయస్మ ఫైనాన్షియల్ ప్రాబ్లము దేవాయస్మణులు ప్రతి ఒక్కరి గురించి ప్రాటిస్తున్నాడు మా ప్రభా మీరు వారందరూ ముట్టి స్వస్థపరిచండి మా ప్రభా బిడ్డ నిన్ను దేవా ఎరిగి నేను దేవాయస్మరణి విశ్వాసం నుంచి బాప్తిశం తీసుకుంటాక సాయం చేయండి మా మీరే తోడైన దాన్ని బట్టి వందన స్తోత్రాలు దేవాస్యం మా ప్రభావ ఇంకా చిన్న పిల్లల గురించి కూడా ప్రార్థన థర్డ్ వేవ్ లో దేవాస్మ భయంకరంగా ఉంటుంది చెప్తున్నారు మా ప్రభావ దేవ ప్రత్యేక బిడ్డైన దేవాయస్మరా మీ రాజ్యంకి వారసులు మా ప్రభావ రాజ్యంకి వారసులు మా వారి దేవాయస్మ వారిని అడ్డంగా పరచని ఏకుడి అని చెప్పారు మా ప్రభావ వారికి దేవాయస్మ ప్రభావ ఇటువంటి ఆయన కలగకుండా సాయం చేయండి మా ప్రభావం దీవులకు మరించి దేవాయస్మ ప్రభావ ఇది మొదలుకొని నిత్యం నిన్ను శృతించే బిడ్డలుగా మేము ముంటకు సాయం చేస్తారని త్వరగా రాబోతున్నీస్ పేడ వేడుకొని తండ్రి ఆ మేన్మద్దు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వంద నచ్చలే ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆయన ఆశీర్వదించండి ఏ ముట్టి కనుకరించడం జరుగుతుంది ఈ మధ్యాహ్నం కాలం సమయంలో ఆయన స్థితించడానికి ఆరాధించండి చిన్న బట్టి నీకు వందలా చల్లించిన జరుగుతండి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి అయినా ఆశీర్వదించండి ఈ కరోనా తోటి బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు లేవనెత్తిన జరుగుతండి ఇంతమంది అయితే ఐసీలో హాస్పిటల్లో ఉన్నారో జరుగుతుంది రెగ్యులర్ చెకప్ వెళ్ళేస్తున్నారో జరుగుతుంది వాళ్ళ కుటుంబాలను మీరు కాపాడడం జరుగుతుంది కరోనా బాధలో పడకపోకుండా కృపను నీ యొక్క చిత్తానుసారంగా నడిపించడం జరుగుతుంది ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వించండి ముట్టి కనుకరించండి జరుగుతుంది మధ్యాహ్న సంస్కృతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ఏ మా యొక్క జీవం అయ్యా నిశ్చిత ఉండాలని కృపణ కనుక దాయించండి అయ్యా జీవం మార్గం అన్ని నివేణ జరుగుతుంది అవన్నీ అట్ట తిరగాలన్నీ కృపను కనుక దండి వాక్యం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చర్చ జరుగుతుంది ప్రార్థన చేసి ప్రతి మేము విజయం పొందుకున్నాం కృపను కనుక దయచేసి ఇక ప్రతి ఒక్క మన దేశంలో వెళ్ళుకుంటున్నాం తండ్రి అమ్మాయి పరిశుద్ధు డాక్టర్ ఏం అవుతుంది నేను ఎస్ గొప్ప రాజ గొప్పవరణ పాలు కొందనాలి తండ్రి ఇంత మంచి అవకాశం మాకు అనుకుని ఇచ్చినందుకు నీకు కొందనతండి ప్రభా వారం నుంచి కొమ్మని కాపాడుతున్న తండీ ప్రభా ఈ లాక్డౌన్ సమయంలో కూడా కాపాడుతున్నందుకు తండ్రి ప్రభా మరి పొద్దున్నుంచి ఇప్పటి వరకు కాపాడినందుకు నీకు కొందనాలి తండ్రి నాయన మా బ్రదర్స్ బ్రదర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం సిస్టర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం కేబిఎంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికైతే వైరస్ సోకిందో ప్రభా వాళ్ళ కుటుంబాల శాంతి సమాధండి ఏసీ క్రిస్తు నామంలో వాళ్ళకి స్వస్థత కావాలి తండీ ప్రభా మరి నేను రోగాలు కూడా వస్తున్నాయి తండ్రి ప్రభా నేను బ్లాక్ ఫంగస్ అని వైట్ ఫంగస్ నేను ప్రభా ఏసు క్రీస్తు నామంలో నానేసే ప్రభా ఎవరికైతే వచ్చిన తోలో కోరుకోవాలి తండ్రి ప్రభా నేనే వాళ్ళకు స్వస్థత దైత్యమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనేసే ప్రభా మీరు సాయం దయచేయండి ప్రభా అటువంటి వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి ఒక రోగం కాగానే రోగం నేనేసే ప్రభావ వాళ్ళు భరించలేకపోతున్నారు తండ్రి ప్రభా శక్తిని మించి భరి శక్తిని మించి వాళ్ళకి దైత్యం ప్రభావ నీ యొక్క పరిశుద్ధాత్మ కుమరించండి నేనేసే ప్రభా నీ యొక్క చే ఒక చిన్న మాట చాలుతాండి నాయన ఎస్ఐ ప్రభా వాళ్ళని స్వస్థత పరచడానికి ప్రభా వాళ్ళని కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నేనెస్సే ప్రభా ఎంతో మంది ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నత లాక్డౌన్ లో ప్రభా చిన్న చిన్న వ్యాపారులు నైనా రోడ్ సైడ్ బిజినెస్ మ్యాన్ నాయనస్రభ వాళ్ళు చేసే పనులలో తోడు నీడకొండండి ప్రభా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అన్ని రేట్లు కూడా పెరిగిపోతున్నాయి తండ్రి ప్రభా సరిగా ట్రాన్స్పోర్టేషన్ లేకుండా నాయనసే ప్రభా రైతులకు కోసం ప్రాధాన్యస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా ఏసయ్యా పండి పండించే పండుగలు నాయనసభ వాళ్ళకు లాభం వచ్చినట్టు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండండి ప్రభా కష్టపడి పండిస్తే నాయనసే ప్రభా చి కుప్పలా పడాయాల్సి వస్తుందండి నాయన అట్లా జర అట్లా జరగకుండా మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ అదేవిధంగా నాయనస్రభ ప్రార్థన ద్వారా ఎంతో పరిస్థితులు మారుతాయనే తండ్రి ప్రభా మా ప్రార్థనలకు అన్నిటికీ జవాబిచ్చినందుకు నీకు వందనెల తండ్రి ప్రభా మరి వాక్యం చేత మాట్లాడినందుకు నీకు వంద తండ్రి ప్రభా ప్రార్థనలు నానేస్తే ప్రభా ఎటువంటి దుష్టికులు రాకుండా సాయం చేస్తుందని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నానేసే ప్రభా దిన దిన మేము ప్రార్థన చేస్తున్నాను ఎదుగట ఒక మంచి అవకాశం మాకు దయ దయచేసినందుకు నీకు వంద నెల తండ్రి ప్రభా అదేవిధంగా నాయనసే ప్రభ ప్రతి ఒక్కరూ నానేసే ప్రభా నీ సన్నిధికి వచ్చి నేనేస్తే ప్రభా పాప క్షమాపని ప్రభా నన్ను నీ తట్టు తిరిగి నేనేస్తే ప్రభా వాళ్ళందరూ నయనేస్తే ప్రభా మరి నువ్వే నిజమైన దేవుడు తెలుసుకొని ముందుకున్న సగటు ఒక సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మా దేశాన్ని క్షమించండి ప్రభా పాపంతో ఉన్న తండ్రి ప్రభా మొత్తము నయనేస్తే ఎక్కడ పడితే మోసపు నయనేస్తే ప్రభా ఆఖరికి నయనేస్తే ప్రభా కరోనా పేషెంట్స్ కూడా రేప్ చేసేస్తున్నారు తండ్రి ప్రభా అలాంటి పరిస్థితులు ఉన్నారు తండ్రి ప్రభా క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అలాంటి జరగకుండా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్లీజెస్ మీరు సాయం తెచ్చండి అలాంటి పరిస్థితులు ఉన్నాం తండ్రి నైన్ వేస్తే మరి నయనేస్తే ప్రభా ఒక్క రూపాయి ఇంజక్షన్ ఐదు వేలు నేను మూడు వేల ఇంజక్షన్కి అట్లా తీసుకుంటున్నారు తండ్రి ప్రభా అది నేను క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా హాస్పిటల్లో చాలా డబ్బులు పోసినా ప్రాణం నిలవట్లేదు తండ్రి ప్రభా నైన్ ఎస్సే ప్రభా కొంచెం మీ చల్లార్చుకోమని కోరు కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మరి మీరు పెట్టినదే తండ్రి నైన్ ఎస్సే ప్రభా మిమ్మల్ని నేనే మీరే మీ చిత్తం తండ్రి నైన్ ఎస్ఐ మీరు తీసేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ముఖ్యంగా చిన్నపిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళకి ఎటువంటి ఆపదలు రాకుండా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మీరే నేను ఎస్తా చిన్నపిల్లలు పర్లోక రాజ్యం లాంటి వాళ్ళు ప్రభా వాళ్ళకి ఏం తెలియవు తండ్రి పసుకందులు నేను ఎస్తే ప్రభా మీరు సహాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐఎంఆర్ అలాంటి వారిని మీరు కింద కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎవరికైతే నేను ప్రభా కేబీపీఎం గ్రూప్ లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో ప్రభా మరి వైరస్ అటాక్ అయిందో ప్రభా వాళ్ళ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐయా ఎవరు అందరూ సంతోషంగా ఉండాలి తండ్రి ప్రభా నేనే ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా మమ్మకు ముందు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ఏసయ్యూజెస్యం కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒక ప్రాధింశం మీ చే అప్పగిస్తాం ఏసుక్రీస్తున్నా మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గొప్ప దేవ తండ్రి ఏసయ అవకాశం మాకు ఇచ్చిన నీకు లెక్క లేని తండ్రి ఏసు ప్రభా గొప్ప తండ్రినైనా అందరినీ ప్రభా భద్రపరచుకున్న నీకు వందనాలనైనా వాళ్ళందరినీ సజీవంగా పెట్టిన నీకు లెక్కలు ఏడు స్తూతి స్థూతాలు సుప్రభ గొప్ప తండ్రి ప్రభా ఇప్పటిదాకా వాక్యం ద్వారా మాట్లాడినైనా తండ్రి ఇచ్చి కేకి మరణకరమైన రోగం వచ్చినా గానీ ఎస్తు ప్రభా ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఎస్సు ప్రభా దేవా గంటలు గంట చేయలే ప్రభా మనస్ఫూర్తిగా కొన్ని కొన్ని నిమిషాలు మార్చుకుపో ప్రభా తండ్రి వేస్తాయా మీరు జవాబు ఇచ్చిన ఎస్సు అంత ప్రభా తండ్రి నమ్మదగిన దేవుడు ఎస్తు దేవానికి ఎంతో వందనాలను అయినా తండ్రి చేస్తాయా మేమందరం ఇంకా కూడుకుని పా దేశాన్ని కాపాడండి మా దేశాన్ని ఈత గురించి అయితే మీరు కాపాడండి తండ్రి నైనా అనేక మంది నశించిపోతున్నాయినా ఎస్ ప్రభా బ్లాక్ ఫంగ వైట్ ఫంగు ప్రభావ రకరకాల ప్రభావం ఇంత వింతైనా రోగాలు వస్తాయని చెప్పిన ఇస్తాయా ప్రభావ ఎవరికి పట్టు పట్టు ఎవరికి అద్దుకు రోగాలు వచ్చినాయి వేస్తు ప్రభా తి మీరు ఖరణించండి తండ్రి మా దేశాన్ని ఖరణించండి ప్రభావనైనా ఇస్తాయా ఇంకా వ్యాధి నుంచి మీకు తప్పించండి బాబా డిసీజ్ నుంచి ప్రభావ అనేకులకు ప్రభావ డిసీజ్ ఎఫెక్ట్ అనేకుల ప్రాణాలు తీసుకుని ఇస్తు తండ్రి మీరు తప్పించండి తండ్రి ప్రభానికి ఎందుకు పొందిన ఈ కేసుకి ప్రభా తగ్గాల దేవా తండ్రి యొక్క బ్లాక్ ఫంగస్ ని మీరు గద్దించండి ప్రభావ ఇసు ప్రభా అనేకులు ప్రాణాలు కోల్పోతున్నారు ఎస్సు ప్రభా మీ దయ చూపించండి కరుణించండి ఇస్తాయా మీ ప్రేమను చూపించండి ఎస్సు ప్రభా దేవానికి ఎందుకు పొందిన అనేకులు ప్రభావ బెడ్ లో వివిధ ప్రభా సీనియర్స్ ఉన్నారు ఎస్సు కూడా ముట్టండి హీల్ చేయండి మీరు రక్త ప్రక్షణ వాళ్ళ వాళ్ళు రైతు చేయండి ఇస్తాయా ప్రభావ ముఖ్యంగా ఇసుప్రభా వాళ్ళందరూ ఆత్మరక్షణ మీరు ఖరడించండి ప్రభావాలి ఆత్మరక్షణ పొందులా సాయించండి ప్రభావానికి ఎంతో వంద అద్భుతమైన కార్యాలు జరిగించండి ప్రభావానికి ఎంతో వందలు వచ్చిన విద్యను జీవించండి ప్రభావం ఇంకా రాను విడాలి ప్రభావిరు రక్కర్ణండిస్తుంది ప్రభా తండ్రి వేసే ఇంతమంది అయితే కేవీపీఎం గ్రూప్ లో ప్రతి బిడ్డ ప్రతి బ్రదర్ ప్రతి సిస్టర్ ని మీరు ముట్టండి హీల్ చేయండియా మీ యొక్క రక్త ప్రోక్షణ వాళ్ళలో దండి మీ కాపుదల వరకు దయచేయండి మీరు ఎక్కడ కింద భద్రంగా ఉండే సాయం చేయండి తండ్రి వేసే చెప్పడం వాక్యం మీరు కటి పనింపు దయచేయండిసయా దేవానికి ఎంతో వందనాలైనా ఎస్ ప్రభావ గొప్ప తండ్రి ఇస్తే మా దేశాన్ని కాపాడే ప్రభావ దేవా ఆర్థిక వ్యవస్థను మీరు బాగు చేయలేదు ప్రభావ తండ్రి లాక్డౌన్ కారణంగా అనేకులు ప్రభావ అనేక విధాల కష్టాల పాలవుతున్నారైనా మీరు సహాయం చేయండి తండ్రి ఎంతమందికి అయితే శాలరీస్ లేదు వాళ్ళకి శాలరీస్ తెచ్చండి ఉద్యోగాలకి ఉద్యోగాలు తెచ్చండి లేవా డైలీ డైలీ విజయస్ మీరు దండి తండ్రి నైనా ఎస్ ప్రభావ ఆర్థిక సమస్యల నుంచి విడుదల సహజ ఆహారం మీరు దండి మనందరూ ఆత్మరక్షణ మీద అయితే మీ కృప్రపరచుకొని మీ నామానికి ఇస్రాయిల్ల దేవ మీకే వదనాలనైనా ప్రభావ తను మిమ్మల్ని మేము ఉంటున్న కాలంలో తను మన మీరు మాకు శాఖలు నడిపిస్తే ఇంతవరకు సురక్షితంగా కాచి కాపాడ దగ్గరికి వెళ్తా వదనాలు ప్రభావ ప్రతి విషయంలో మీరే తను మిమ్మల్ని మహిమను ఉందని మనం ఇటు ఉంటున్న ఇతర శ్రమల కాలం మీరేసిగా మీ కొరకు సాక్షిగా జీవించాలను మీరే కాపాడమంతా అర్థిస్తున్నాం వీళ్ళని కుటుంబీకులను కాపడమంతా అర్థిస్తున్నాం వైరస్ బాడ పడమంటే అర్థిస్తున్నాం రక్షణ ప్రణాళికలు అందరూ చేపడండి తప్పిపోకుండా మీరు అక్కడ ఎంతో సమీపము మేము గ్రహించగలుగుతున్నాం ప్రభా అన్ని ప్రవర్నాలు ప్రభావ మీరు అక్కడ సంబంధించిన యుగ సమాప్తి సమస్యలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి నేను మేము త్వరగా సిద్ధపడాలన్నా సపరచాలా ప్రభావం కాకం ఫైవ్ ఉన్నారు కాబట్టి ఆన్లైన్ లో ఇవన్నీ మేము ప్రకటించలాగా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేరపించాయి నాలెడ్జ్ అనుగ్రహించండి స్కిల్స్ అనుగ్రహించండి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా తండ్రి అవి వాళ్ళు ముందు కొనసాగించుకుని లాగా నడిపించండి ఎటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి స్కిల్స్ అనుగ్రహించండి ఈ మార్గాన్ని నిలబెట్టుకుంది మీరు అక్కడ ఒక సిద్ధపరచుకోమని వైరస్ బాగున్న వాళ్ళందరినీ బలపరచండి స్థిరపరచండి స్వస్థత దించేయండి వైరస్ ని గద్దేస్తున్నాం ఏ స్త్రి స్నావన గొచ్చిపెట్టి వెళ్ళిపో ఏ స్నావన మా దేశంలో ఉండడానికి వీలు లేదు వెళ్ళిపో ఏ సుకృష్ణ నీకు తగ్గిపిస్తుంది ఎక్కడి వెళ్ళిపో ప్రభు మీ కృపలో భిన్నలందరినీ రక్షించుకోండినైనా కుటుంబాల్లో తండ్రి ఎంతగానో చిన్న భిన్నంగా అయిపోయినాయి ప్రభావ తండ్రి చిన్న భిన్నంగా అయిపోయినాయి రెస్టరేషన్ దండి ముందు దుష్ట శక్తులు నిలబడలేవునైనా కానీ సంఘాలు ఏ రోజే తిరిగి రెస్టోర్ చేయండి ఉద్యమంతో నింపండి కొత్త సేవకులను తీసుకుంటండి బయటికి వారి ద్వారా సైతం రాజ్యం కులాల ప్రభ అటువంటి సేవల మమ్మల్ని అందరినీ నడిపించి మీరేమని ఏసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ మన ప్రభుత్వ ఏసు క్రీస్తు సమాధానం నడిపింపు మనందరికీ కథాకాలం తోడైంటనే కాక ఆ మెన్ అందరికీ ప్రైజ్ లాడ్ దర్